కవీనాపమస్తా బ్రహ్మణి సేత సాదనం శ్రీమహాకృతయ నమ సదాశివసార శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్యంతే గురుపరంపరా నర్మణానారంభా నైష్కర్మ్యం పురుషోష్ణుతే నన్యసనాదేవసిద్ధిం సమధిగచ్చతి కర్మ బంధిస్తుంది కాబట్టి కర్మ చేయడం మానేస్తాను అలాగే కుదరదు అవును అవతారికి చెప్పాలి కర్మ బంధిస్తుంది కాబట్టి నేను కర్మను మానేస్తాను అంటే వర్కౌట్ కాదు అది అర్జునుడి ధోరణ అలాగే ఉంది కాబట్టి అది తప్పు అలాగా యూ కెనాట్ అచీవ్ దట్ కైండ్ ఆఫ్ రిలీజ్ ఫ్రమ్ ది బాండేజ్ ఆఫ్ కర్మ తర్వాత ఆత్మ నైష్కర్ణీయము ఆత్మ ఎందు కర్మ ఉండదు ఆత్మ ఎందు కర్మ ఉండదు అంటే అర్థమైతే తెలుసునండి ఆత్మ ఎందు కర్తృత్వం ఉండదు భోక్తృత్వం ఉండదు కర్మ కారకములైతే ఎన్నైది క్రియాకి కారకాలు ఎన్నైతే ఉంటాయో అవి ఏవి ఆత్మ కాదు ఆత్మ నిశ్చలము చలనములు అచలము చలనము లేనిది చలనము లేని దాని ఎందుకు క్రియ కాబట్టి ఆత్మ నైష్కర్మ్యము కనుక అటువంటి నైష్కర్మ్యము నా నేను కర్మలను ఎందుకు చేపట్టాలి అని ఆ విధంగా మీరు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోనలేరు అది కాదు పద్ధతి మరి ఏమిటి పద్ధతి కర్మలను చేస్తూ ఉండాలి యోగ్యమైన విధంగా కర్మలను చేస్తూ ఉండాలి ఎటు కర్మలను కర్మయోగ బుద్ధితో చేయాల్సి ఇప్పుడు కర్మ అది చేసే కర్మను చేసేటువంటి బుద్ధిని బట్టి ఆ కర్మకు వచ్చే ఎఫెక్ట్ మారిపోతుంది ఇప్పుడు కర్మని పళ్ళ తృష్ణతో మీరు చేశారనుకోండి అది ఎలా ఉంటుందంటే బంధిస్తుంది సాధారణంగా మన వాళ్ళు ఏం చేస్తారంటే పళ్ళు పెంచి పళ్ళ తోట చుట్టూ ముళ్ళ కంపలను వేసుకుని పళ్ళ పళ్ళ తోటలను పెంచుతారు ఇంకెవ్వడు దాంట్లోకి రాకూడదు ఆ పళ్ళన్నీ నేనై తినేయాలి అన్నట్టుగా ముళ్ళ కంచెల్ని వేసుకుని పళ్ళని పెంచుతారు సో అదేవిధంగా కర్మని మనం ఎలా చేస్తామంటే ఈ కర్మ యొక్క ఫలం మనకే రావాలి ఇంకెళ్ళకి వెళ్ళకూడదు అనే ఫలతృష్ణతో కర్మని చేస్తాం అందుగురించే బంధిస్తుంది అలాగనే బంధిస్తుంది కాబట్టి కర్మ ఫలాన్ని మీరు ముళ్ళతోట లేచి పళ్ళతోటను పెంచితే ఏవో పది పళ్ళు వస్తాయి కానీ ఫల త్యాగబుద్ధితో కనుక కర్మాన్ని కర్మను అనుష్ఠించినట్లయితే అంటే అనగా కర్మయోగము అది అనంత ఫలాన్ని ఇస్తుంది సో మీరు ఫలాన్ని కోరితే పిసరంత ఫలం వస్తుంది ఫలాన్ని కోరకుండా కర్మని చేస్తే అనంత ఫలం నశిస్తుంది అద సో ఎంత చూడండి ఆ సిస్టము అంటే పళ్ళతోటకి వర్తిస్తుందా వర్తించదా అంటే ఆ విషయం వెతకెట్టండి ఏం పళ్ళతోట కూడా వర్తిస్తుంది ఉదాహరణకి ఇజ్రాయేల్ సొసైటీలో కిబూబ్జ్ అని ఒకటి ఉన్నారు కిబూబ్జ్ అంటారు కేఐబీబీయూ టీజీ జి అంటే జెడ్ అనమాట కిబూబ్జ్ అని అంటారు నేను చూశాను ఈ కిబూబ్జిస్ వాటి గురించి చాలా త్వరలో చదివాను తసనగా చూశాను కూడా కిబూబ్జీలో ఏం చేస్తారంటే అందరూ పనిచేస్తారు ఫలం మొత్తం కమ్యూనిటీకి చెందుతుంది ఏ ఒక్కడికి చెందదు అందరూ పనిచేస్తారు అలాగని మళ్ళీ కమ్యూనిస్ట్ ఫిలాసఫీ కూడా కాదు కమ్యూనిస్ట్ ఫిలాసఫీ ఇజ్రెల్ ఇజ్ నాట్ ఏ కమ్యూనిస్ట్ కంట్రీ కమ్యూనిస్ట్ ఫిలాసఫీలో ఫెయిల్ అయిపోయింది కదా అది అది ఫెయిల్ అయిపోయింది అది ఎప్పుడో రష్యాలోనో అక్కడ కూడా ఫెయిల్ చైనాలో మరీ ఫెయిల్ అయింది ఇప్పుడంతా చైనాలో మనకంటే ఎక్కువ ఓపెన్నెస్ తర్వాత ప్రైవేటైజేషన్ అన్ని నడుస్తూ ఉంటారు చూడండి సో ఆ విధంగా నా ఫలాలు నాకే కావాలి అని చుట్టూ ముళ్ళకంపలు వేసి ఎవడూ రాకుండా కాపలా కాసుకుంటూ చేస్తే ఎవో ఇన్ని పళ్ళు జరుగుతాడు కర్మయోగంలో అదే అదే కర్మయోగాన్ని నిష్కామంగా చేసినట్లయితే అనంత ఫలాన్ని పొందుతాడు అంటే అనంతుడినే ఆత్మరూపంగా పొందుతాడు కాబట్టి కర్మ మానేయడం కాదు చేయాల్సింది కర్మఫల తృష్ణని త్యాగం అది చేయాల్సింది అంతేగాని సాధారణంగా కర్మత్యాగం చేయటానికి సిద్ధపడతారు మనుషులు చేయాల్సింది కర్మత్యాగం కాదు కర్మ ఫలత్యాగం చేయాలి కాబట్టి కర్మత్యాగం చేసి కూర్చొని నా కర్మణామనారంభాలు నైష్కర్మ్యం నాకు దొరికే వస్తుంది అంటే అలా జరగదు సన్యాసం అంటే కర్మత్యాగమే చేసేసి నేను మోక్షాన్ని పొందేస్తాను అంటే అలా మోక్షాన్ని పొందలేడు కాబట్టి చేయాల్సింది ఏంటంటే కర్మయోగ జీవితాన్ని గడుపుతూ ఉండాలి కర్మ ఫలమును త్యాగం చేయాల్సి ఉంటుంది ఎవడైనా సరే గృహస్థైలిది వానప్రస్థైలి సన్యాస ఏది కర్మను మానేసి కూర్చుని ప్రసక్తి ఎవరికీ లేదు అందరూ కర్మలు సన్యాసులు కర్మ చేస్తారా చేయరా కర్మ అంటే కామ్యకర్మలు చేయాలని నా అభిప్రాయం ఏదో కర్మ చేస్తూనే ఉంటారు కదా కర్మ ఫల త్యాగం చేయాల్సి ఉంటుంది అందరూ కూడా ఆ పనిని చేసి అభివృద్ధికి రావాలి అది ఆ శ్లోకం యొక్క తాత్పర్య సో అవతారికి చూద్దాము మాంచబంధకారణే కర్మ్యే నియోజయసి విషణమానసం అర్జునం కర్మ ఆరే ఇవన్వానం ఆలక్ష్య ఆహవాన్ మన కర్మణ మనారంభాదితి అది ఒక అవతారిక అవతారిక అనేది ఉంటుంది అంటే ఆ శ్లోకానికి సంగతి పూర్వ శ్లోకంతో దానికి సంబంధాన్ని చెప్తున్నారు అర్జునుణ్ణి చూశాడు శ్రీకృష్ణుడు అర్జునం ఆ లక్ష్య దగ్గరగా పరీక్షించి చూశాడు ఎలా ఉన్నాడు అర్జునుడు అంటే విషన్న మానసం విషాదముతో నిండిన మనస్సును కలిగి ఉన్నాడు అర్జునుడు అర్జునుడు మనస్సులో అంతా విషాదము కలదు విషాదము అంటే దుఃఖం వేరు విషాదం వేరు సుఖము దుఃఖము విషాదము అంటే దుఃఖం కారణంగా విశేషమైన సీదతి డిప్రెస్డ్ అయి ఉన్నాడు అంటే మనస్సుకి ఒక సామర్థ్యం ఉంటుంది ఒక శక్తి ఉంటుంది మనోబలం ఆ బలమంతా కూడా నీరు గారిపోయి ఎటువంటి మనోబలం లేకుండగా చాలా శిథిలమైన అవస్థలో ఉన్నాడు మనస్సు లెవెల్లో దాన్ని విషాదము అంటారు విషాదంలో ఉన్నవాడు ఏ పనిని చేయలేడు పని ఏం చేయమన్నా దానికి ఏదో చెప్తాడు ఏదో లాజిక్ చెప్తాడు చాలా బాబు ఈ లాజిక్లన్నీ ఖర్చు లేచి నిలబడి ఏదైనా పని మొదలుపెట్టరా అంటే నేను అలాగే అనుకుంటున్నా కానీ నాకు లేచి నిలబడే బుద్ధి కావట్లేదంట ఏదో చెప్తాడు మీరు హెల్ప్ చేద్దామని ప్రయత్నం చేస్తే మీ ప్రయత్నాన్ని ముందుకు సాగలేవడు అలా ఉంటారు డిప్రెస్డ్ కండిషన్లో దాన్ని విషాదము అంటారు అటువంటి విషాదముతో నిండిన మనస్సును కలిగి ఉన్నాడు అర్జునుడు ఆ సత్యాన్ని శ్రీకృష్ణుడు గుర్తించాడు ఇటువంటి విషాదం ఏం చేస్తాడంటే ఆ డిప్రెస్డ్ స్టేట్ ఆఫ్ మైండ్లో పని చేయడు పనిని ఎగగొట్టే ఉపాయమే చెప్తూ లాజిక్ సో ఎలాగా నన్ను పని చేయమంటున్నావు కర్మ చేయమంటున్నావు కర్మ బంధిస్తుంది కాబట్టి బంధహేతువైన కర్మలోకి నన్ను నువ్వు నెట్టి అది ఒక లాజిక్ అదేవిధంగా శ్రీకృష్ణటువంటి అర్జునుడు అన్నమాట మంచి కర్మని ఘోరే నియోజ బంధాన్ని కలిగించే కర్మలోకి నన్ను నెట్టి వేస్తున్నావు అదొకటి కర్మ నార కర్మ నారభే కాబట్టి నేను కర్మని చేయను కర్మ అంటే అక్కడ వాడు చేయాల్సిన కర్మ ఏదో ఆ కర్మ ఏ కర్మ అయితే అది చేయాల్సిన కర్మ ఏదో ఉంటుంది కదా అది చేయను అంటాడు డాక్టర్ అయితే వైద్యం చేయనంటాడు ఇంజనీర్ అయితే ఇంజనీరింగ్ వర్క్ చేయనంటాడు టీచర్ అయితే పాఠం చెప్పడం చేయను అంటాడు కర్మ నా రథే ఎందువల్ల అంటే నన్ను కర్మ బంధిస్తుంది కనుక నేను చేయను అని అంటే అటువంటి అర్జునుడిని చూసి వాడి మనసులో ఉండే డిప్రెషన్ అని గమనించి దాని నుంచి వాణ్ణి ఉద్ధరించి వాణ్ణి మళ్ళీ కర్మోద్యుక్తునిగా ఒక కార్యశూరునిగా తయారు చేయాల్సిన అవసరం ఉంటుంది కనుక శ్రీకృష్ణుడు ఇలా మొదలు పెడుతున్నాడు ఏమని కర్మ మనారంభాత్ ఒక అవకాశ అథవా జ్ఞానకర్మనిష్టయో పరస్పర విరోధాత్ ఏకేన పురుషేణ అశక్యే సతి ఇతరపేక్షరే పురుషార్హేతు కర్మనిష్టాయాష్టా ప్రాప్తిహేతు పురుషార్థహేతు స్వాతంత్ర్యేణ అథవా మనం అవతారికను ఇంకో రకంగా చూడచ్చు అంటే ఈ శ్లోకానికి గడచిన ఘట్టంతో సంబంధాన్ని మరో రకంగా చూడొచ్చు ఎలాగంటే జ్ఞాననిష్ట కర్మనిష్ట అని రెండున్నాయి యశ ప్రోక్త అని చెప్పాడు కదా లోకేష్ వివిధానిష్ట రెండు నిష్టలు రెండు నిష్టలు ఉన్నాయి ఈ రెండు నిష్టలు ఎలాంటివి అంటే పరస్పర విరుద్ధములైన నిష్టలు ఇది అది ఉండదు అదింటే ఇది ఉపవాసన ఉండాలని నిష్ట ఉన్నది భోజనం చేయాలని నిష్ట ఉన్నది ఈ రెండు నిష్టలు ఒకే రోజుని సిద్ధించవు చక్కగా ఏకాదశి నాడు ఉపవాస నిష్ట సిద్ధిస్తుంది ద్వాదశి నాడు భోజన నిష్ట సిద్ధిస్తుంది అంతేగాని ఒకే రోజును నాకు రెండు కూడా కావాలంటే కుదరవు కదా లేకపోతే ఆయన ఉపవాస నిష్ట చేస్తారు నేను భోజన నిష్ట చేస్తానని అది కూడా కుదురుతుంది భిన్న పురుష భిన్న కుదురుతుంది వేరు వేరు కాలాల్లో అయితే ఒక పురుషుడికి కుదురుతుంది పురుషుడంటే వ్యక్తి ఒకే కాలంలో అయితే జిన్న పురుషుడు కుదురుతుంది ఎందుకంటే పరస్పర విరోధాలు అవి అలాగే జ్ఞానము కర్మ జ్ఞానం అంటే ఆత్మ కర్త అభోక్త అది జ్ఞానం కర్మ అంటే నేను కర్తను మాములుగా చెప్పేసి కర్మ ఈ రెండింటికి ఎలా పురుగుతుంది కుదరదు ఇది సరే సెటిల్ అయింది కాబట్టి పురుషైన యుగపతో అనుష్ఠాతము అశక్తిత్వే సతి ఒకే వ్యక్తి ఒకే కాలంలో రెండింటినీ కలిపి కా కలిపి ముద్ద చేసే సృష్టించేస్తానంటే అది సంభవం కాదు అది దాని గురించి ఇంక చర్చ లేదు అది సెటిల్ అయింది ఎందుకంటే లేకపోతే రెండు నిష్టలు ఎందుకు చెప్తాడు రెండు నిష్టలు చెప్పాడు ఆయన అంటే రెండు నిష్ఠలు చెప్పాడంటే రెండు భిన్న భిన్నములైన నిష్టలు ఉన్నాయి మంచిది తర్వాత ఈ రెండు నిష్టలు కూడా పరస్పర కర్మనిష్ట ఉందనుకోండి కర్మనిష్ట కర్మయోగ నిష్ట ఇది మోక్షహేతు అవుతుందావుదా అవుతుంది జ్ఞాన యోగనిష్ట మోక్షహేతు అవుతుందా ఉదా అవుతుంది రెండింటికి కల కలిపి అనుష్ఠించే ప్రసక్తి లేనే లేదు అంటే ఏమైంది అక్కడికి ఇతరేతర నిరపేక్షంగానే దీని అపేక్ష దానికి లేదు దాని అపేక్ష దీనికి లేదు ఎందుకంటే కలపడం కుదరదు కదా కలపడం కుదిరితే అపేక్ష ఉందా అనే ప్రశ్న కాబట్టి ఇతరేతర అపేక్ష లేకుండానే ఈ రెండు కూడా పురుషార్థమును కలిగిస్తాయి మోక్షాన్ని పురుషార్థం అంటే మోక్షమే ఇక్కడ కలిగిస్తాయి ఓకే అయితే రెండు ప్యారల పాక్స్ కాదు కర్మనిష్ట ఏమో సాధన నిష్ట కాబట్టి కర్మనిష్ట ఏం చేస్తుందంటే శుద్ధిని కలిగించి తద్వారా వీడికి జ్ఞాననిష్టకి యోగ్యతని కలిగిస్తే ఆ తర్వాత జ్ఞాననిష్ట వీడికి లభిస్తే ఆ విధంగా కర్మనిష్ట కర్మయోగనిష్ట జ్ఞాననిష్టని పొందుటకు కారణమవుతుంది తద్వారా మోక్ష సాధనం అవుతుంది కర్మయోగనిష్ట మరి జ్ఞానయోగ నిష్ట సాక్షాత్తుగా మోక్ష సాధనం అవుతుంది ఆకలి తీరటానికి కంచం కడుక్కోవడం పరంపర హేతు అవుతుంది అన్నం తిన్నాం సాక్షాత్తుగా హేతు అవుతుంది అలాగన్నాం సాధన నిష్ట సాధ్యనిష్ట తెలుస్తోందండి సమాచారం నేను కష్టమేం కాదు కాబట్టి నా స్వాతంత్ర్యైన స్వతంత్రంగా తనంత తానుగా మోక్షమునిచ్చిదేది జ్ఞాననిష్ట స్వతంత్రంగా కాకుండా జ్ఞాననిష్ట ద్వారా వయా మోక్షాన్ని ఇచ్చిదేది కర్మయోగ నిష్ట అది ఇది కూడా మనం సెటిల్ చేసి పెట్టాము ఈ విషయాలన్నీ సెటిల్ చేశాము ఇది వివేకం అంటారు ఎక్కడికక్కడికి మట్టిని పంచదాన్ని కల్పిస్తూ ఉండకూడదు వాటి అలా విలుగా చేసాం ఎక్కడికక్కడికి కలగాకల విదేశి కూర్చోబెడితే శాస్త్రమంతా కూడా సంకీర్ణమైపోతుంది కలగాకులగమైపోతుంది అలా అడుకోవద్దు కానీ క్లీన్గా ఆ వివేకాన్ని మెయింటైన్ చేయాలి ఓకే బాగానే ఉంది అంతవరకు బాగానే సెటిల్ చేశారు పై మాట ఏమిటి జ్ఞాననిష్టాతూ కర్మనిష్టోపాయలబ్ధాత్మికా సతీ స్వాతంత్ర్యేన పురుషార్థ హేతు అన్యానపేక్షయా సో కర్మనిష్ట మోక్షహేతు అవుతుంది ఎలాగా జ్ఞాననిష్టకు కావలసిన యోగ్యతని అంతఃకరణంలో కలిగించటం ద్వారా వయ నాట్ డైరెక్ట్లీ అదే ఒకటి జ్ఞాననిష్ట జ్ఞాననిష్ట అయితే మటుకు అది స్వాతంత్ర్యైన పురుషార్థ హేతు స్వతంత్రంగా పురుషార్థ హేతువు అంటే మోక్షహేతువు అవుతుంది జ్ఞాననిష్ట లభించాలంటే మటుకు కర్మనిష్ట ఉపాయ లబ్ధాత్మిక లబ్ధాత్మిక అంటే అది సిద్ధించుక అది అది తన స్వరూపంతో అది సిద్ధించుక కానీ లబ్ధాత్మిక అంటారు ఇప్పుడు ఉదాహరణకి క్షీర్శాసనం వేయాలని మీరు ప్రా ప్రయత్నం చేశారనుకోండి అలా వేద ఉంటున్నప్పుడు పడిపోతారు అసలు పైకే లేవావు ఎంతసేపు నేల పెట్టుకునే ఉంటాయి కాళ్ళు పైకే లేవావు అతి కష్టం మీద పైకి లేబితే కోలపడ్డావు ఇలా ఉంటాడు ఇలా ఉంటే ఇప్పుడు అభ్యాసం చేసి చేసి నిలబడతాడు తల మీద నిలబడతాడు పర్ఫెక్ట్గా నిలబడతాడు దాన్ని ఆస్థితిని ఏమంటారంటే శీర్షాసనం లబ్ధాత్మిక అని అంటారు శీర్షాసనం యొక్క స్వరూపము వీడికి సిద్ధించింది అని అంటారు పదం అభ్యాసం చేత సిద్ధిస్తుంది అది అదేవిధంగా జ్ఞాననిష్టను ఒకటి ఉంది జ్ఞాననిష్ట వీడికి సిద్ధించింది లబ్ధాత్మిక సతి ఎలా సిద్ధించిందండి కర్మనిష్ట అనే ఉపాయం ద్వారా సిద్ధించింది ఒకసారి సిద్ధించిందంటే అంటే వివేక జ్ఞానంలో నిలిచి ఉండుత అనే ఆ ఉన్నతమైన స్థితి వీడికి ఒకసారి సిద్ధిస్తే ఇంకా వాడికి మోక్షం అనేది ఆ జ్ఞాననిష్ట వల్లనే లభిస్తుంది ఆ జ్ఞాననిష్ట మోక్ష హేతు అవుతుంది ఏమంటే జ్ఞాననిష్ట మోక్ష హేతు అవ్వటంలో దానికి వెనకాల ఏదైనా ప్రాప్స్ ప్రాప్స్ అంటారు అంటే సహకారం ఏదైనా కావాలా కర్మ సహకారమో భక్తి సహకారమో ఏమైనా కావాలా అక్కర్లేదు అనన్య సాధన అనన్య అన్య అనపేక్ష అంటే మరి ఒకదాని అపేక్ష లేకుండా ఒకటి అంటే ఏమిటి అవ్వచ్చు కర్మైనా కావచ్చు ఉపాసనైనా కావచ్చు ఇటు కర్మాపేక్ష లేదు అటు ఉపాసనాపేక్ష లేదు జ్ఞానము అసలు కలగాలే కానీ కలిగిందంటే మటుకు స్వతంత్రంగానే తనంత తానుగా వీరికి మోక్షమును కలిగిస్తుంది ఇదంతా కూడా మనం ఇంతకుముందు సెటిల్ చేశాం ఇత్యేతమర్థం ప్రదర్శయ్యన్నాహ శ్రీ భగవాన్ అసలు ఈ మొత్తం సమాచారాన్నంతని కూడా ఒక జీవన శైలిలో భాగంగా అర్జునునికి నిరూపించబోతూ శ్రీకృష్ణుడు మాట్లాడుతున్నాడు కాబట్టి ఇప్పుడు అర్జునుడు జ్ఞాననిష్టకు యోగ్యత గలవాడా ఇంకా లేదు యోగ్యత కాబట్టి జ్ఞాననిష్టకు యోగ్యత వచ్చేస్తే జ్ఞాననిష్టలో విడిపోవచ్చు జ్ఞాననిష్టకు యోగ్యత లేదని ఎందుకు తెలిసింది యుద్ధరంగంలోకి వచ్చేట బట్టే జ్ఞాననిష్టకి ఇంకా యోగ్యత కాలేదని తెలిసిపోయింది కదా తీవ్రమైన రాగద్వేషములు ఉండబట్టే కదా యుద్ధ రంగంలోకి వచ్చాడు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా జ్ఞాననిష్ట యోగ్యత లేదు అని అర్థమైపోయింది కాబట్టి ఇప్పుడు అతను ఏం చేయాలి కర్మయోగనిష్టనే అభ్యాసం చేయాలి ఆ విషయాన్నే ఆయన చెప్తో ఆయన నీకు మోక్షబుద్ధి మోక్షమునందు ఇచ్చ ఉండటం అన్నది చాలా సంతోషం జ్ఞానయోగనిష్ట దానికి అవసరం ఆ నిష్టకి కొంత తయారీ అవసరం రా కాబట్టి నీవు కర్మయోగాన్ని చేసుకో కర్మ మానేసి ఎలాగ మానేసేదే కర్మ జ్ఞానయోగనిష్టంటే కర్మ మానేస్తారు కదా ఎలాగ మానేసేదే కదా ఇప్పుడే ఎందుకు మానేయకూడదు అంటే మీకు చెప్పాను కదా నా ఆడ కథ కూడా ఎలాగా పొయ్యి ఆర్పేసేది కదా ముందే వెలిగించడమే మానేస్తే భోజనం యొక్క వస్తుంది కాబట్టి పొయ్యి వెలిగించాలి వంటంతా ఉండాలి తర్వాత ఆర్పేసేయాలి మందు వేసుకోవాలి ఆరోగ్యం గుర్తుపడ్డ తర్వాత మందు మానేసేయాలి అలాగే కర్మలని నిష్కామంగా చేయాలి జ్ఞానయోగనిష్ఠకి యోగ్యత వచ్చేసి జ్ఞాన యోగనిష్ఠలో వెళ్ళిపోయిన తర్వాత కర్మల్ని ఎలాగా త్యాగమైపోతుంది కర్తృత్వ త్యాగమే కర్మత్యాగం ఉంటాయి అని ఈ సమాచారం అంతా అర్జునుడికి చెప్పడం కోసం శ్రీకృష్ణుడు ఈ శ్లోకాన్ని ఆరంభిస్తున్నాడు నేతి నాని ప్రారంభమైన శ్లోకం అని సో దీని వివరణ మీకు ఇంతకుముందు చెప్పి ఉన్నాను కనుక భాష్యం చూద్దాం నర్మణ క్రియాణ యజ్ఞాదీనా ఇహజన్మని జన్మాంతరే అనుష్ితా ఉపాదురితక్షయేతు సశుద్ధికారత్వ జ్ఞానోత్పత్తిద్ జ్ఞాననిష్టా హేతూనా జ్ఞానం ఉత్పత్తి తర్వాత చూద్దాం ఇంకా చాలా ఉంది వాక్యం సరే అంతవరకు చూద్దాం ఈ నా గురించి చింత చేయకండి నాని వ్యర్థులో పెడతారు తీసుకెళ్ళి ఉంటే భాష్యకాలు నానే ఆరంభం చేస్తారు నా గురించి చింత చేయకండి నా ఎక్కడో కలుస్తుంది వెళ్ళి కర్మ కర్మణ అనారంభాలు కర్మలను ఆరంభించకపోవట వలన కర్మలంటే ఏ కర్మలు పడితే ఆ కర్మలు కాదు అది మనకి సందర్భం ఉంటుందిగా మూడో అధ్యాయంలోకి వచ్చే ఉంటే అర్థం కర్మ అంటే ఎటువంటి కర్మ అధర్మ కర్మకి ఇక్కడ సందర్భం ఉందా లేదు ప్రాయశ్చిత్త కర్మలకి సందర్భం ఉందా లేదు కామ్య కర్మలకి సందర్భం ఉందా లేదు ఇంకా మిగిలిన కర్మలే ఇంకా మిగిలిన కర్మలు అంటే ఎలా ఉంటాయో తెలుసినా ఎలా ఉంటాయి ఎలా ఉంటాయంటే దు ఉపాత్త దురిత క్షయ హేతుత్వేన సత్వశుద్ధి కారణానం అలా ఉంటాయి మన హృదయంలో దురితములు అంటే దోషములు పేరుకుపోయి ఉంటాయి ఉపాత్త అంటే పేరుకుపోయి ఉండుట అనేక దోషాలు అలా పేరుకుపోయి ఉంటాయి దేహాభిమానం ఉంటుంది దేహ సంబంధములైన వాటి ఎందు మమాభిమానం ఉంటుంది కామనలు ఉంటాయి భయాలుంటాయి ఎవెవేవో దోషాలు హృదయం నిండా పేరుకుని ఉంటాయి ఈ దోషాలు ఈ ముద్ద ఈ దోషాల ముద్ద కరగాలి అది క్షయం అవ్వాలి అది క్షీణించాలి ఐసు కరిగినట్టుగా కరగాలి అది కరగాలంటే ఎలా కరుగుతాయి ఈ ఉపాత్త క్షయం అవ్వాలి అంటే ఎలా ఎలా చేయాలంటే కర్మలని చేయాలి కర్మానుష్ఠానం అవ్వాలి ఒక్క జన్మలో కర్మానుష్ఠానం సరిపడుతుందంటే ఏమో సరిపడొచ్చు సరిపడకపోవచ్చు అసలు ఈ జన్మలో వీడు సన్మార్గంలో నడుస్తున్నాడంటే పూర్వజన్మలో పుణ్యం చేసుకుని దురిత క్షయం కొంత చేసుకుని వచ్చాడనమాట కాబట్టి ఈ జన్మలోనూ గడచిన జన్మలలోనూ చేసుకున్నటువంటి నిష్కామంగా చేసిన కర్మల ప్రభావం చేత వీడి హృదయంలో పేరుకుపోయినటువంటి దోషాలన్నీ కూడా క్షయమైపోతాయి క్షయమయ్యి తద్వారా సత్వశుద్ధిని కలిగిస్తాయి ఆ కర్మలు కాబట్టి ఇక్కడ కర్మణ అంటే ఎటువంటి కర్మలు అనమాట దోషములోనన్నిటినీ క్షయం చేసి అంతఃకరణ శుద్ధిని కలిగించే కర్మలు అటువంటి కర్మలు అవి మానేసి నేను చెయ్యను అన్నాడనుకో ఇంకా వీళ్ళు ఎప్పుడు బాగుపడింది అలాంటి కర్మలు చెయ్యను అని అనకూడదు అవి చేసుకోవాలి నేను ఎలాగే కర్మలు మానేసేదే ఇప్పుడే మానేస్తానంటే ఇంకా సత్వశుద్ధి ఎప్పుడు వస్తుంది కాబట్టి అటువంటి కర్మలు ఇంకా ఎటువంటి కర్మలు అంటే తత్కారణత్వేన ఇవి అదిగో ఆ సత్వశుద్ధికి కారణమవుట ద్వారా తత్ అంటే సత్వశుద్ధి తత్కారణత్వేన సత్వశుద్ధి అంతఃకర సత్వం అంటే అంతఃకరణ అంతఃకరణ శుద్ధికి కారణమవుట ద్వారా ఈ కర్మలు ఏం చేస్తున్నాయి ఈ నిత్య కర్మానుష్ఠానం నిష్కామంగా చేసినటువంటి కర్మలు ఏం చేస్తున్నాయి సత్వశుద్ధికి కారణమై తద్వారా జ్ఞానోత్పత్తిని కలిగిస్తున్నాయి జ్ఞానోత్పత్తి ద్వారేనా వీడికి ఆత్మజ్ఞానము పుట్టుటకు ఇవి మార్గాన్ని సుగమం చేస్తున్నాయి ఆ విధంగా జ్ఞాననిష్ట అనే సాధ్యనిష్ట కలదో ఆ సాధ్యనిష్ట వీడి హృదయంలో నెలకొనుటకు ఇవి హేతుములవుతున్నాయి కారణమవుతున్నాయి చూడండి ఎంత పని చేస్తున్నాయో సో కంచం కడుక్కుంటే భోజనం పెడతాను అని అన్నప్పుడు వీడు కంచం కడుక్కోవడం అనే కర్మ ఏం చేస్తోంది కంచానికి శుద్ధిని చేసి దోషాలను తొలగించి శుద్ధిని తీసుకొచ్చి తద్వారా భోజనం వడ్డించటానికి పరిస్థితిని వీలు కల్పించి తద్వారా ఆకలి చేరటానికి అవుతోంది అంత వాటి ప్రభావం వెళ్తోంది కంచం కడుక్కోవడం అనే పని ఆ విధంగా ఎంత పని చేస్తున్నాయో చూడండి నిష్కామంగా చేసినటువంటి కర్మలు ఇంతటి మహోపకారాన్ని చేస్తున్నాయి జ్ఞాననిష్టకు వీడికి యోగ్యతను కలిగించి తద్వారా వీడి మోక్షానికి దారి సుగమం చేస్తున్నాయి అటువంటి కర్మలు అని అర్థం కర్మణి అటువంటి కర్మలని నేను మొదలుపెట్టాను అంటే వాడిని ఏమన్నారండి అటువంటి కర్మలను మొదలుపెట్టాను ఎందుకు మొదలుపెట్టవరా ఆత్మనిష్కర్మ అది చాలా తప్పు ఆత్మ కరెక్టే కానీ ఆ సత్యాన్ని చేరుకోవటానికి ఇటువంటి నిష్కామ కర్మయోగాన్ని మొదలుపెట్టను అంటే అది ఎంత తప్పది ఆ మాట శ్రీకృష్ణుడు అంటున్నాడు ఇది మొదలుపెట్టను అని మొదలుపెట్టకుండా మిగిలిపోతే అటువంటి నైష్కర్మీయ సిద్ధి నీకు కలుగదు నైష్కర్మీయ సిద్ధి గ్రంథం ఉంది దాన్ని దేమిని మహర్షి రాసేది దేమిని కాదు సారి మిశ్రుడు రాశాడు సురేశ్వరాచార్యుడే మండలమిశ్వరుడు మండల విశ్వరుడు కామ్యకర్మలు చేసేవాడు శంకర్లు కనబడి ఎందుకే కామ్యకర్మలు తాలే చేసినవి నిష్కామ కర్మయోగం చేసుకో అని చెప్పాడు చెప్తే నిష్కామ కర్మయోగం చేశాడు అంతఃకరణ శుద్ధి కలిగింది వైరాగ్యం కలిగింది నేను ఇంకా జ్ఞాననిష్టకి పనికొస్తానా అని అడిగారు శంకరాచార్యులు నేను నా కథను ఏం చెప్తున్నానండి మీరు సినిమా కథ వేరే నేను చెప్పే కథ దీనికి రంగ కథను ఏం చెప్తున్నా సినిమాలో ఇలా ఉండకపోవచ్చు సో సినిమా కాకపోతే ఇంకో చోట డ్రామా అనండి లేకపోతే వాటెవర్ అవన్నీ కల్పిట కాదులే కదా కలిపితో ఉండే ఎవడో కలి సమాచారం కదా భాష్యానికి తగ్గట్టుగా నేను చెప్తున్నా సో శంకర్లా ఏమన్నారంటే నిష్కామకర్మ చేసుకో కామ్యకర్మలు చాలేవా చేసినవి అని అన్నారు అంటే ఆ మాట నచ్చింది ఆయనకి నిష్కామకర్మలు చేశాడు తద్వారా అంతఃకరణం శుద్ధమైంది అప్పుడు నేను వైరాగ్యం గలవాడను నాకు యోగ్యత ఉందంటే ఉంది అని సన్యాసం ఇచ్చాను సన్యాసం తీసుకుని జ్ఞాననిష్టలో కొంతకాలం గడిపాడు గడిపి జ్ఞాననిష్టం బాగా వంట పట్టిన తర్వాత ఆత్మ నైష్కర్మ్యము సత్యాన్ని దర్శించి తాను దర్శించిన సత్యాన్ని శంకరుని అడిగాడు వెళ్ళి నేను గ్రంథం కింద రాస్తాను అంటే నీ అనుభవాన్ని నా అనుభవాన్ని గ్రంథం కింద రాస్తాను అంటే సరే రాయమన్నారు రాశాడు దాని పేరే సిద్ధి సపోజ్ ఈ శంకరులు నిష్కామ కర్మయోగం చేయలే అన్నప్పుడే ఎలాగూ మా నైష్కర్మీయమే కదా కావాల్సింది అది మాత్రమే ఎందుకంటే అన్ని మానేసి కూర్చున్నాడనుకోండి అప్పుడు ఈ నైష్కర్మీ సిద్ధి కలుగుతుందా కద కాబట్టి నిష్కామ కర్మయోగాన్ని అనుష్ఠించాలి అంతేగాని కర్మల్ని నిష్కామ కర్మలు కర్మలంటే నిష్కామ కర్మలు అటువంటి కర్మలు ఆ కర్మల్ని ఆరంభించడం మానేసి నాకు నైష్కర్మ్యం వచ్చేసింది అనుకోవడం పొరపాటు దానికి దృష్టాంతం జ్ఞానముత్పద్యతే పుంసా క్షయాత్ పాపస్య కర్మణ యథాదర్శతలప్రఖ్యే పశ్యత్యాత్మానమాత్మని స్మరణాత్ అదేటండి ఓకే యథాదర్శ తల ప్రత్యే పశ్చి చాత్మానమాత్మని లేదనమాట ముందు రాసుకోండి అక్కడ శ్లోకం పూర్తవుతుంది శ్లోకం కంప్లీట్ అవుతుంది యథాదర్శ యథాదర్శ తల ప్రఖ్యే పశ్యత్యాత్మాత్మని పశ్యత్యాత్మానమాత్మని చాలా గొప్ప శ్లోకం ఇప్పుడు పాపకర్మ క్షయమైపోవాలి పాపకర్మ అంటే చూడండి ఇక్కడ మనం మాట్లాడే భాష కొంచెం ఈ పుణ్యపాపాల ఎక్క ఉంటు చిత్రగుప్తుడు అలా ఉండదు కొంచెం దానికి భిన్నంగా ఉంటుంది ఇక్కడ పరిస్థితి అది కాదు ఎందుకంటే పాపకర్మ అంటే ఇంతకుముందు మనం అనేకములైన కర్మల్ని చేసుకుంటాం ఈ సందర్భంలో మీరు కామనతో కర్మ చేస్తే అది కూడా బంధిస్తుంది కాబట్టి అది కూడా అల్టిమేట్గా దోషాన్ని మిగిల్చిపోతుంది కాబట్టి దాన్ని కూడా మనం పరిహరించాల్సి దోషాన్ని మిగిల్చిది ఏదైనా పరిహరించాల్సింది అధర్మం చేస్తే అది ఎలాగూ దోషమే కాబట్టి ఈ విధంగా దోషాలన్నింటినీ కలిగించేటువంటి కర్మలు ఏవైతే చేసేమో మనము అంటే కామ్యకర్మలు చేస్తుంటాం అధర్మం కర్మలు చేస్తుంటాం ఇవన్నీ చేసుకుంటాము వాటి యొక్క దుష్ట సంస్కారాలు హృదయంలో నెలకొని ఉంటాయి అవి క్షయం కావాలి అవి క్షయం కావాలి అంటే ఎందుకు క్షయం కావటం ఎలాగా కర్మలకు అతీతంగా పోతాడు కదా అంటే చూడండి ఇప్పుడు దేహానికి అతీతంగా పోవాలి ఆత్మస్వరూపము దేహమునకు అతీతమైనది కానీ దేహంలో అనారోగ్యం ఉన్నప్పుడు మీరు దేహానికి అతీతంగా పోలేరు కాబట్టి దేహాభిమానాన్నించి పైకి పోవాలి అంటే ముందేం చేయాలి దేహాన్ని ఆరోగ్యంగా పెట్టుకోవాలి అలాగే మనస్సుకి అతీతంగా పోవాలి వీడు మనస్సు ఎందుంటుంది కర్మ క్రియా కర్తృత్వము భోక్తృత్వం మనస్సులో ఉంటాయి అంతఃస్కరణల్లో ఉంటాయి దోషములనే అంతస్కరణల్లో ఉంటాయి ఆత్మ ఈ త్రిగుణాత్మకమైన అంతఃస్కరణ అతీతమైనది గుణాతీతమైనది కాబట్టి మనస్సుకు అతీతంగా పోవాలి కాబట్టి ఎలాగో మనస్సుకు అతీతంగా పోవడమే కదా కాబట్టి మనస్సును శుద్ధి ఎందుకు చేయటము అంటే మనస్సుని శుద్ధి చేయకుండగా మనస్సుకు అతీతంగా మీరు వెళ్ళలేరు అశుద్ధమైన మనస్సు అంటే దోషములతో మనస్సు మనస్సుకు వెళ్ళకుండా మిమ్మల్ని తొక్కి పెట్టి వచ్చి మనస్సు అంటే చాలా డేంజర్ అది దోషాలు ఉంటాయి వీడేమో మనస్సుని వాచ్ చేసుకో మనస్సు ధ్యానం ధ్యానం చేసుకో మనస్సును వాచ్ చేసుకో మనస్సు విలీనం అయిపోతుంది అలా ఆత్మనిష్టలో ఉండు అని మనం చెప్తాం చెప్తే వీడికి మనస్సును తర్వాత వాచ్ చేయొచ్చు ప్రస్తుతం దాని గురించి ఆలోచిద్దాము అని ఏదో ఒక దాని గురించి ఆలోచిస్తాడు దీన్ని ఎందుకు ఆలోచిస్తాడంటే మనస్సులో ఆ గాడి కింద పడిపోయి ఏదో ఏదో జరిగిన దాని గురించి ఎవరి కోపం ఉంటే ఆ దాన్ని ఆలోచిస్తుంది అయితే ఎవరి మీదైనా ఆసక్తి ఉందనుకోండి ఆ ఆసక్తి గురించి ఆలోచిస్తాడు లేకపోతే బ్యాంక్ పుస్తకం తీసుకొని ఒకసారి అకౌంట్ అంతా లెక్కలు వేసుకొని ఇది ఇది సరిపడ్డా లేదా ఒకసారి వెరిఫై చేసుకుంటాడు అనా పైసలతో సహా సరిపడ్డా లేదా ఒక అవగంట ఇరవై నిమిషాలు టైం దాని మీద అయితే స్టాక్ రిజిస్టర్ ఒకసారి తీసుకుని స్టాకులు మనకి లాభం ఎంత వచ్చిందో నష్టం ఎందుకు క్యాలకులేట్ చేసుకుంటాడు లేకపోతే ఒక డిటెక్టివ్ నోవల్ తీసుకుని చదువుకుంటాడు సో ఈ విధంగా మనస్సుకి ఒక గాడిలో పడి ముందుకు సాగటం అలవాటై ఉంటుంది ఆ సంస్కారం ఉంటుంది అటువంటి ఆ దోష సంస్కారం అంత బలంగా ఉన్న మనస్సుని నేను విలీనం చేసి ధ్యానంలో ఆత్మనిష్ఠుణ్ణి అయిపోతాను అంటే యు కెనాట్ డూ దాట్ ఇట్ ఓంట్ హ్యాప్ కాబట్టి జ్ఞానం ఉత్పత్తి జ్ఞానం పూర్తుంది నేను సందేహం ఎప్పుడు ఈ దోషములు మనస్సులో ఉన్న దోషములన్నీ కూడా ముందు క్షయమైపోవాలి అన్నీ కాదు చాలా మటిక్కి క్షయం అయిపోవాలి హండ్రెడ్ పర్సెంట్ క్షయం అవడం అనేది ఏం ఉండదు ఏదో మనస్తనగా కొంత రజస్తమో గుణాలు కొద్దిగా ఉంటాయి కదా హండ్రెడ్ పర్సెంట్ అక్కర్లేదు క్షయం అయిపోవాలి ఓకే సో అలాగే అప్పుడేమవుతుంది యథాదర్శ తల ప్రఖ్యే దృష్టాంతం ఆదర్శం అంటే అద్దం తలము అంటే సర్ఫేస్ అద్దము యొక్క పై తలము అది ఎలా ఉండాలి ప్రఖ్య అంటే స్వచ్ఛంగా ఉండాలి ప్రఖ్యమైన ఆదర్శతలము దానికే ఆదర్శతల ప్రఖ్యము అని పదం ఆ పదం రివర్స్ అయింది రాజదంతాధిపతి దంతానాం రాజా రాజదంత అన్నట్టుగా సో ఆద ప్రఖ్యమైన ఆదర్శతలము స్వచ్ఛమైన అద్దము యొక్క సర్ఫేస్ దానికి ఆదర్శతల ప్రఖ్యము అని సో ఇప్పుడు నీ మొహం నీ దగ్గరే ఉండే మీరే ఇప్పుడు కొత్తగా మొహాన్ని సృష్టించక్కర్లేదు క్రియేట్ చేయక్కర్లేదు ఉంది మొహం కానీ ఉన్న మొహాన్ని చూసుకోవాలంటే అద్దం శుచిగా ఉండాలి స్వచ్ఛంగా ఉండాలి ఆత్మన ఆత్మానం పశ్చి తన మొహాన్ని తనే చూసుకోవచ్చు కానీ అర్థం మటుకు స్వచ్ఛంగా ఉండాలి ఎలాగా నా ముఖం నా దగ్గరే ఉంది ఇప్పుడు ఈ అద్దాన్ని క్లీన్ చేయడం ఎందుకు అంటే వర్కౌట్ కాదు అద్దాన్ని క్లీన్ చేస్తేనే ముఖం చూడగలుగుతారు అదేవిధంగా ఆత్మ పూర్ణము నిత్యముక్తము బంధం ఏమీ లేదు అది ఆత్మ బ్రహ్మ కానీ దాన్ని తెలుసుకోవాలి అంటే మనస్సులో అది పూర్ణంగా ప్రఫలం ప్రతిఫలించాలి అంటే మీకు మనస్సు దర్పణము స్వచ్ఛంగా ఉండాలి మనస్సు కనుక అర్థం కనుక దోషంగా ఉందనుకోండి డిస్ట్రాప్టెడ్గా ఉంటాయి కొన్ని అర్థాలి లెబరేషన్స్ కొంచెం వంకరి దగ్గరగా ఉందనుకోండి అర్థం దాంతో ముఖం చూసుకుంటే ఇలా కనపడుతుంది గడ్డ మీద ఉంటుంది తల ఏమో రూఫ్ మీద ఉంటుంది ఇలా కనపడుతుంది ముఖం అయితే ఇలా కనపడుతుంది ముఖం వికారంగా కనపడుతుంది అర్థం ఇంప్రూవ్ ఇంక్యూర్గా ఉంటుంది మట్టితోటి ఉంటే ఏమేమి కనపడుతుంది కాబట్టి అర్థం స్వచ్ఛంగా ఉండాలి మనస్సు అద్దము వంటిది మన హీ దర్పణహ ఏందో ఏదో పాట కూడా ఉండే ఉంటుంది ఎక్కడో అక్కడ కాబట్టి ఆ అద్దాన్ని స్వచ్ఛం చేసుకోవాలి అద్దాన్ని శుచి చేయాలంటే ఏం ఏం చేయాలి కర్మ చేయాలి అద్దాన్ని క్లీన్ చేయడం అంటే కర్మే అలాగే మనస్సుని క్లీన్ చేయాలంటే కర్మ చేయాలి ఎలాంటి కర్మ చేయాలి మనస్సులో దోషం ఏమిటి రాగద్వేషాలతో చేసే కర్మ దోషం కాబట్టి ఇప్పుడు ఆ దోషాన్ని పోగొట్టాలంటే ఎలాంటి కర్మ చేయాలి రాగద్వేషాలు లేని కర్మ చేయాలి అంటే నిష్కామ కర్మను చేయాలి స్తేనే శుచి అవుతుంది అప్పుడు ఆత్మాని ఆత్మానం ఆత్మని పశ్యతి ఆత్మానం తన యొక్క పూర్ణ ఆత్మస్వరూపాన్ని ఆత్మని మనస్సునందు పశ్యతి చూచును అని ఆ అర్థం తన ముఖాన్ని అద్దంలో చూసుకున్నట్టుగా యథ అంటే ఇవా ముఖాన్ని అర్థంలో చూసుకున్నట్టుగా ఆత్మస్వరూపాన్ని మనస్సునందు చూచును ఎప్పుడు మనస్సు క్షయమై దోషక్షయమై శుద్ధంగా ఉన్నట్టును అదే జ్ఞానం అంటే తెలుసుకోవడమే జ్ఞానం అంటే అని ఒక స్మృతి వాక్యం ఉన్నది ఎక్కడో మహాభారతంలో శాంతి పర్వం నుంచో అక్కడి నుంచో పట్టుకొచ్చారు ఆయన శాంతి పర్వం చూసారా అన్నీ మహాభారతం నేను ఇది ఊహ చేశా అన్నాను అది కరెక్టే ఇది అని వ్యాస మహర్షి ఆ విధంగా స్మరించారు కాబట్టి కర్మలు చేయాలి ఈ స్థితిలో ఉండగా వీడు కర్మలు మానేసి కూర్చున్నాడు అనుకోండి నష్టమైపోయింది అదే అంటున్నారు అనారంభాత్ అననుష్ఠానాత్ నైష్కర్మ్యం నిష్కర్మభావం కర్మశూన్యతాం జ్ఞానయోగేన నిష్టాం నిష్క్రియాత్మస్వరూపేణ అవస్థానమితి యవత్ కాబట్టి అటు అనారంభాత్ అటువంటి నిష్కామకర్మయోగాన్ని ఆరంభించకుండా అంటే అననుష్ఠానా అనుష్ఠించకుండా నిష్కామకర్మయోగాన్ని అనుష్ఠించకుండా నైష్కర్మ్యం పురుష నోతి మానవుడు నైష్కర్మ్యాన్ని పొందలేడు పురుష నాశ్ను అంటే న ప్రాప్నోతి పొందలేదు ఏమిటండి నైష్కర్మ్యం అంటే ఏమిటండి నిష్కర్మస్య భావ నిష్కర్మణ భావ నైష్కర్మ్యం అంతే భావార్థంలో వస్తుంది నిష్కర్మ అంటే కర్మ సంబంధము లేని దాని యొక్క స్థితి నైష్కర్మ్యం నిష్కర్మ భావం అంటే కర్మశూన్యత కర్మ యొక్క సంబంధము లేని పూర్ణ ఆత్మస్వరూపము అంటే అర్థం ఏమిటి జ్ఞానయోగ నిష్ట అదే జ్ఞానయోగ అంటే ఆత్మనిష్ట ఆత్మస్వరూపమునందు నిలిచి ఉండుత అది అదే నైష్కమ్యం అంటే అర్థం ఏంటో తెలుసిన నిష్క్రియ ఆత్మస్వరూపముగా నిలిచి ఉండుత ఇప్పుడు చూడండి చైతన్యం ఉంది చైతన్యాన్ని విషయాలను తెలుసుకుందుకు వినియోగిస్తే చైతన్యం ఆత్మ చైతన్యం ఉంది దాని ద్వ దాన్ని మనస్సులో ఇంద్రియాల్లో ప్రవేశపెట్టి తద్వారా జగత్తును తెలుసుకున్నారు తెలుసు తెలియబడే జగత్తు కూడా చైతన్యమే అది చైతన్యం ఇప్పుడు పుస్తకం తెలుసుకున్నారు పుస్తక జ్ఞానం బట్టి పుస్తకం తెలుసుకున్నారు పుస్తక జ్ఞానం అంటే అది చైతన్యమే కదండి జ్ఞానస్వరూపమైన చైతన్యమే పుస్తక జ్ఞానమైంది కాబట్టి తెలియబడిన జగత్తు రూపంగా ఏదుంది చైతన్యం ఉంది తెలుసుకునే వ్యక్తిని నేను అని వీడంటాడు ఆ తెలుసుకునే జ్ఞాతరూపంగా ఏముంది చైతన్యమే ఉంది ఉన్నది చైతన్యమే కానీ ఆ చైతన్యములందు జ్ఞాత జ్ఞేయము అనే భేదం వచ్చిందా లేదా భేదం వచ్చింది ఈ భేదం ఎందుకు వచ్చింది చైతన్యాన్ని ఇంద్రియాల ద్వారా వినియోగించబట్టి ఈ భేదం వచ్చింది చదవండి ఈ భేదంలో చలనం ఉంటుంది చైతన్యము చేత తెలియబడే వాటి ఎందు చలనం ఉంటుంది ఆ చలనాన్ని బట్టి ఆత్మయందు చలనం ఉన్నట్టుగా భాషిస్తుంది ఆత్మకి చలనం ఉండదు కాంతికి చలనం ఉండదు కాంతిలో ప్రకాశించే బొమ్మలకి చలనం ఉంటుంది ఆ చలనం ఆత్మయందు కాంతి మనం ఆరోపిస్తాము అదేవిధంగా ఆత్మచైతన్యములో ప్రకాశించే ఈ భోక్తా భోగ్యము లేకపోతే జ్ఞాతాజ్ఞేయము ద్రష్టాదృశ్యము దీంట్లో మూమెంట్ ఉంటుంది ఆ మూమెంట్ ఆత్మ చైతన్యమునందు ఆరోపిస్తారు ఆరోపించి ఆత్మకర్త అని వీడు అజ్ఞానంలో ఉంటాడు ఆ స్థితి పోయి ఆత్మ అకర్త ఆత్మ ఎందు చలనము లేదు అది అచలము నిష్క్రియ ఆత్మ ఆ స్వరూపంలో నిలిచి ఉంటాడు అంటే ఏమిటనమాట చైతన్యాన్ని ఈ భేద రూపంగా జగత్తును తెలుసుకోవడం కోసం వినియోగించడు తర్వాత ఈ భేదము ముందొచ్చి ఆ భేదాన్ని బట్టి కర్తృత్వ భోక్తృత్వాలు వస్తాయి ఆ కర్తృత్వ భోక్తృత్వాలని రానివ్వడు వైరాగ్యం చేత ఆ భేదమును రానివ్వడు ఒకవేళ భేదం వచ్చినా అది మిచ్చని తెలుస్తూ ఉంటుంది అటువంటి స్థితిలో వాడు భేదం ఉన్నప్పుడు భేదం లేనప్పుడు కూడా భేదం ప్రకాశించినప్పుడు ప్రకాశించినప్పుడు కూడా క్రియా సంబంధం లేని చలనము లేని ఆత్మస్వరూపంగానే నిలిచి ఉంటాడు దాన్ని నైష్కర్మ్యము అని ఆ నైష్కర్మ్య స్థితి వీడికి రావాలంటే అంతఃకరణము శుద్ధమై ఉండాలి ఆ శుద్ధ అంతఃకరణలో రావాలి అంటే కర్మయోగానుష్ఠానం చేసి తీరాలి ఆ కర్మని నేను ప్రారంభించను పొయ్యే వెలిగించను ఎలాగో ఆర్పేసి పోయే కదా అని పెయ్యే వెలిగించను ఎలాగో మానేసే మందే కదా ముందే మానేస్తాను అంటే ఐదు రోజులు మందు వేసుకుని తర్వాత మానేసేయమన్నాను ఎలాగ ఐదు రోజుల తర్వాత మానేసింది కదా నీ వేళ మానేస్తాను వాళ్ళు వేసుకోవడం వేసుకోవడం మానేస్తానంటే ఏమవుతుంది వీడు రోగం తగ్గిపోతుందా తగ్గిపోతాం కాబట్టి నా కర్మ నామనారంభాత్ నైష్కర్మ్యం పురుషోష్ణే అది సత్యం కాబట్టి అర్జున బుద్ధిమంతులాగా కర్మ చెయ్యి ఏ కర్మ ఏ కర్మ పడితే ఇంకా అక్కడి నుంచి ఆయుష కాదు ఆయుష హోమం చేయడంలో తప్ప పెరుగుతుంది ఏం చేస్తారు ఆయుద్ధ్యాయం పెరిగితే ఈ ఆయుష్య హోమం ఒకటి ఇజ్ ఏ బిగ్ ప్రాబ్లం ఫర్ మీ నాకే ప్రాబ్లం ఇది ఎవరికి ప్రాబ్లం కాదు నాకే ప్రాబ్లం ఆయుష్య హోమం ఒకటి బర్త్డే పార్టీ ఒకటి ఇవన్నీ నాకు ప్రాబ్లమ్స్ ఎందుకంటే ఇవేమో స్పిరిట్ ఆఫ్ గీతాకి వ్యతిరేకంగా పోతున్నాయి ఇవి డెబ్బై ఏళ్ళు వచ్చేయండి ఇప్పుడు ఆయుష్య హోమం మొదలుపెట్టాడు ఏం చేస్తున్నా ఇంకో పదేళ్ళు ఆయుద్ధ వ్యవసాయం ఏం చేస్తుంది హిందూ పేపర్ చదువుతాడు ఇంకోటెంట్ ఇది ఈ ఆయుద్ధం ఇరవై ఏళ్ళ కురాడు ఇప్పుడే పెళ్లి చేసుకోబోతున్నాడు పెళ్లితో పాటుగా ఐశోభం చేయండి బ్రహ్మచారి ఇంకా పెళ్ళేడాలి పిల్లల్ని కనాలి మన వాళ్ళు నచ్చుకోవాలి తలా ఆయుద్దాయి ఉంటుంది ఐశోమం ఈరోజు దేవుడి పేరు మీద రెండు నేర్చుకులు వేసి దీర్ఘాయుష్యం వస్తూ ఆశీర్వదిస్తే ఇప్పుడు కూడా ఓ పాతికేళ్ల ఒకరాడు వచ్చి దండం పెడితే చిరంజీవాన్ని ఆశీర్వదించాలి ఒక డెబ్భై ఏళ్ళ మనిషి వచ్చేస్తే జ్ఞానవానుభవాన్ని ఆశీర్వదించాలి చిరంజీవాన్ని ఆశీర్వదించాలి ఒక ఆయన్ని ఓ మహాత్ముడు దండం పెట్టాడు కూడా పెద్ద ఆయన వెళ్ళి డెబ్బై ఏళ్ళైన వెళ్ళి ఈయన జ్ఞానవానుభవాన్ని ఆశీర్దించారు అంటే మీ అభిప్రాయం మాకు జ్ఞానం లేని వాళ్ళమనా అని అడిగేది ఆ ప్రశ్నను బట్టి తెలిసిపోయింది కదా జ్ఞానం ఉంటే కాబట్టి కనుక కర్మలు అలాంటి కర్మలు కర్మణా అంటే ఏదో కర్మలు కాదండి ఎలాంటి కర్మలు రాష్ట్రకారులు ఎంత ఓపిగ్గా రాశారో చూడండి ఉపాత్తు దురిత క్షయహేతువైన సత్వశుద్ధి కారణానా అలాంటి కర్మ హృదయంలో పేర్కొని పోయిన రాగద్వేషములనే మాలిన్యములను కడిగివేసి అంతఃకరణానికి శుద్ధి కలిగించేటువంటి కర్మలు ఆ కర్మలు చేసుకోవాలి అవి చేయను అనకూడదు సాధారణంగా మనకి కనపడుతూ ఉంటారు ఒకతనం ఇంజనీర్గా మంచిస్తున్నాడు కంప్యూటర్ ఇంజనీర్గా ఇప్పుడు నేను ఇవన్నీ వదిలిపెట్టేసి తత్వబోధను వివేక చూడమని చదువుతానంటాడు నేనంటాను తత్వబోధ వివేక చూడమని చదవడానికి ఉద్యోగం మానేయక్కర్లేదయా అని నేనంటాను ఉద్యోగం మానేయడం ఒక అతను ఏం చేస్తున్నావు అని అడిగాను టైపు నేర్చుకుంటున్నానండి అంట అంటే నేను అన్నాను సరే టైపు నేర్చుకుంటున్నావు నువ్వు మామూలుగా అసలు ఏం చేస్తున్నావు అని అడిగాను అంటే అసలు టైపే నేర్చుకుంటున్నానండి అంటే కాలేజీ ఏం లేదా లేదు టైపు నేర్చుకోవడం కోసం అది రోజంతా నేర్చుకుంటారా టైపు నేను బిఎస్సీ చదివితే టైపు నేర్చుకున్నా కాలేజీ మానేసి నేర్చుకుంటాను టైపు నేర్చుకోవడానికి మళ్ళీ దీనికోసం అది ఒక ప్రత్యేకమైన కోర్సా అది ఏమన్నా సందర్భం ఉందో దానికి అది బీఎస్సీ ఎంఎస్సీ చదువుకుంటే నేర్చుకోవచ్చు టైప్ ఆ రకంగా తత్వబోధాను వివేక చూడాలని చదువుకోవడం కోసం ఉద్యోగం మానేక్కర్లా ఉద్యోగం మానే అక్కర్లేదు పిల్లం బిడ్డల్ని నిలబెట్టడం అక్కర్లేదు అవన్నీ ఏ పొజిషన్లో ఉన్నాయో అలా చెప్పబెట్టి చక్కగా చదువుకోవచ్చు సాయంకాలం పూట ఒక కోసం అయితే ఇప్పుడు నన్ను ఏం చెప్పండి నీ డ్యూటీ నువ్వు చేయవు అక్కడ పరిస్థితి బాగుంది అలా చెప్పదు అది రహస్యం అక్కడ పరిస్థితి అనుకూలంగా లేదు అంటే ఈ ఆశ్రమానికి వచ్చినప్పుడు ఈ ఆశ్రమంలో కొంతమంది ఏదో పచ్చి పచ్చి పైలు ఇస్తామో ఏదో అంటారు పైలా పచ్చి ఇస్తుగా తిరుగుతున్నట్టుగా తిరుగుతున్నట్టుగా కనపడుతుంది బిల్లులు కట్టక్కర్లేదు బోయినం గురించి తంతాలు పడక్కర్లేదు ఎవరో బోయినం పెట్టేస్తూ హాయిగా తిరిగేస్తున్నారని అలా అనిపిస్తుంది అది చూసి ఈ బిల్లులు కట్టడం తప్పిపోతుందని అనుకుంటున్నా భ్రమ ఏదో తప్పిపోదు అన్ని బిల్లులు కట్టాలి బిల్లులు కట్టకుండా కట్టిపోతుంది అన్ని బిల్లులు కడుతూ ఉండాలి సో ఇదో భ్రమ నాయన ఈ భ్రమలో నువ్వు పడకాయా చక్కగా చదువుకో నీ ఉద్యోగం నువ్వు చేసుకో పది రూపాయలు సంపాదించుకో నీ డబ్బులు నువ్వు ఖర్చు పెట్టుకోవాలి పది రూపాయలు సంపాదించుకోండి నాకేమని కాదు నాకు వెళ్ళదు సో నేను చెప్తా చెప్తే వినిపించుకోడు వెండో ఆ ఉద్యోగం మానేసేసి వచ్చే ఆశ్రమంలో కూర్చునేదాకా నిద్ర పట్టదు వద్దని చెప్తున్నా వినిపించుకోడు సరే అప్పుడు సంస్కృతం గౌరవం అంటే చదవడం కర్మశుద్ధం తృతీయ అవసరం ఏమిటంటే చెప్పడం చెప్పలేదు కర్మయోగం గురించి మాట్లాడతాడు కర్మశుద్ధం తృతీయ అవసరం ఏమిటా అంటే కర్మణ కర్మభ్యాం కర్మభిగి తెలీదు ఇలా తయారయ్యారు ఈ మధ్యకాలంగా సంస్కృతం కాదు నువ్వు అన్ని ఉద్యోగం మానేశావు బ్రహ్మ పెళ్లి మానేసావు ఉద్యోగం ముప్పై ఐదు ఏటో నలభై ఏళ్ల లోపే వచ్చి ఆశ్రమంలో కూర్చున్నాం సంస్కృతం చదువుకోవడానికి ఏమిటి అభ్యంతరం ఏం చేస్తాం ఇరవై నాలుగు గంటలు వివేక చూడమని నేను ఉపదేశ సాహసీ వల్లించేస్తావా ఏం చేస్తాం భాష్యాలు వల్లిస్తావా ఏం చేస్తాం సంస్కృతం అంటే సంస్కృతం చదువుకోవడం ఎందుకంటే రాంగ్ అప్రోచ్ చాలా తప్పు తర్వాత అది ఆ సన్యాసం అనండి అయితే ఆ ఆశ్రమ జీవితం అది అరగ జీర్ణం కాదు అది హజం మహి హోతాన ఏదో అంటారు చూడండి అది వంట అంట అది అలా రివోల్ట్ చేస్తూ ఉంటుంది ఏదో ఆహారం తిది ఏదో ఎక్కడో తిరిగి వస్తాడో అది ఇచ్చి ఇవ్వడదు అలాగే రివోల్ట్ చేస్తూ ఉంటుంది అలాగే ఈ ఆశ్రమ జీవితం ఈ సన్యాస జీవితం ఇటు గుసాన్ రివోల్టింగ్ అది వర్క్ అవుట్ అవ్వదు సో హీ స్వయం కన్ఫ్యూస్డ్ అండ్ సో ఇట్ ఈజ్ ఎ ప్రాబ్లం టు హింసల్ అండ్ ప్రాబ్లం టు ఆల్ అదర్స్ ఇలాగంటి పొరపాటు జీవితంలో ఎప్పుడూ చేయకూడదు నా కర్మ నామనారంభాత్ నైష్కర్మ్యం పురుషోష్ణకే నేనేమని చెప్తానంటే ఇప్పుడు నీ ఉద్యోగంలో ఇబ్బందులు ఉన్నాయా ఉన్నాయి చాలా ఇబ్బందులు ఉన్నాయి తప్పనిసరిగా అదే చెయ్యి నిజంగా తప్పనిసరిగా అదే చెయ్యి ఎప్పుడు మానే నాకు ఇంకా ఈ ఉద్యోగంలో ఇబ్బందులు లేదు అన్నప్పుడు మానేద్దు కాదు ఇబ్బందులు ఉన్నప్పుడు అదే చెయ్యాలి అంతే ఎప్పుడు కూడా పారిపోకూడదు డిఫికల్టీ ఉంది కదా అని పారిపోతే వాడు ఎప్పుడు పైకి అడగరు ఆ ఈ ఎస్టేట్ మెంటాలిటీలోనే పండుంటాడు నేను ఓళ్ళ వాళ్ళలో ఇక్కడికి రావడానికి వంద సార్లు కన్సిడర్ చేశాం people 100 హండ్రెడ్ పీపుల్ అడ్వైజ్డ్ని హండ్రెడ్ టైమ్స్ కన్సిడర్ చేశా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఎందుకు వచ్చేయాలి వచ్చేస్తే ఈ లాభం ఉంది ఆ లాభం ఉంది ఈ లాభం అవసరమా అక్కడ ఏమో కష్టం వచ్చింది ఈ కష్టం ఉంది ఆ కష్టం మనం ఆ కష్టం ఉందంటే దాన్ని మనం నిలబడితేనే గొప్ప కానీ మొత్తానికి అప్పుడు అక్కడి నుంచి బయట పడలేదు ఇంకా ఎనీవే ఈశ్వరుని సంకల్పం అనండి ఏమనండి ఏదో సమయం వచ్చి o ఫైన్ బుధవారం నాడు అనుకున్నా ఇంకెక్కడి నుంచి వెళ్ళిపోదామని అను అనిపించింది బుధవారం నాడు స్వామీజీతో చెప్పారు ఎవరన్నా ఇంక ఇక్కడి నుంచి అక్కడికి వెళ్దాం అనుకుంటున్నానండి మీరు వెళ్ళండి దట్స్ ఎ గుడ్ డెసిషన్ అని స్వామీజీ అన్నారు శుక్రవారం సాయంకాలం ఇక్కడ ఉన్నా అంతే ఇంకా ఒకసారి ఇక్కడికి వచ్చేసిన తర్వాత క్లీన్ అంతే ఇంకా అది లేనే లేదు అసలు సన్యాసానికి రాగలిగితే బలవాలేదు కానీ అలా రాగలిగితే వెల్కమ్ కమ్ డౌన్ తెలిసిపోతుంది అలా రాగలడు అని తెలిసిపోతే నైనా నువ్వు వద్దులే నువ్వు ఇంటికి వెళ్ళదు నువ్వు నాతో పాటు ఉండని మహాత్ములు చెప్పనే చెప్పేస్తా కాబట్టి కర్మని మానే ఎటువంటి కర్మ అంటే మళ్ళీ అదే ఉండనే ఉంది ఉపాత్తు క్షయ ద్వారా సత్వశుద్ధి కారణాన కర్మ కర్మని మానేయకూడదు ఏ కర్మ అయితే మనకు ఎదురొస్తుందో దాన్ని శ్రద్ధగా అనుష్ఠించి డ్యూటీ మాట నేను చెప్తున్నా మరింత ప్రేమతో దాన్ని అనుష్ఠించి అక్కడ నెగ్గి ఇంక ఇప్పుడు ఒక రకమైన పొజిషనల్ స్ట్రెంగ్త్లోంచి నేను కావాల్సినంత కర్మ చేశాను ఇంక ఇప్పుడు మానేసిన పర్లేదు మానేకపోయిన పర్లేదు అనే స్టేజ్లో నువ్వు డ్రాప్ అయిపోయి అసలు నువ్వు డ్రాప్ చేయకుండా అదే డ్రాప్ అయిపోతుంది అలా ఉండాలన్నమాట అది సంగతి అంతేగాని కర్మలు మానేసి నేను ఇంకా నైష్కర్మ్యం నైశ్కర్మ్యం అంటే ఐష్కర్మ్య సిద్ధి పుస్తకం రేటు కాదు చాలా కష్టం నా కర్మ నైష్కర్మ్యం పురుషోష్ణుతే వచనాత్ తిపర్యత్మేవారం నైష్కర్మ్యమశ్ ఇది గమ్యతే భాషకాళ్ళు ఎంత ప్రేమగా వ్యాఖ్యానం చేస్తారు కర్మలను అంటే నిష్కామ కర్మలను ఆరంభించకుండా నీకు ఆత్మనిష్ట ఆత్మజ్ఞానము ఉదయించదు అని చెప్పారు రెండు నెగిటివులు చెప్పారు రెండు నెగిటివుల్ని డ్రాప్ చేసేయండి ఎప్పుడు రెండు నెగిటివ్లు ఉంటే తీసేయొచ్చు డ్రాప్ చేస్తే ఏమొస్తుంది వాక్యం నిష్కామ కర్మలను అనుష్ఠిస్తే ఆత్మజ్ఞానం ఉదయిస్తుంది అని వస్తుంది వాక్యం కరెక్ట్ అదే అంటున్నారు తద్విపర్యాత్ ఆ చెప్పిన వాక్యంలో రెండు నెగిటివుల్ని తీసి పారిస్తే మనకేం తెలుస్తుంది తేషామేవ ఆరంభాత్ నిష్కామ కర్మలను అనుష్ఠించుట వలననే నైష్కర్మ్యం వస్తుంది నైష్కర్మ్యాన్ని మానవుడు పొందుతాడు అని తెలుస్తుంది అదే అనంతఫలం కర్మయోగ అనంతఫల కర్మయోగాన్ని మీరు చేస్తే అనంత ఫలం అంటే మోక్షఫలం వచ్చేస్తుంది నైష్కర్మ్యం వచ్చేస్తుంది సముద్రాన్ని దేవతలు రాక్షసులు మధించినప్పుడు లక్ష్మి కుట్టింది లక్ష్మీదేవి కుట్టింది ఆవిడ సమస్త సంపదలకు రాణి ఆవిడ పుట్టింది పుడితోనే ఒక వరమాల చేత్తో పట్టిన పుట్టింది అంటే ఎవరు వరుడు మెళ్ళ వేసేస్తే వాడికి ఆమె పట్టపురాణి అయిపోతుందన్నమాట సో ఎప్పుడైతే ఆవిడ పుట్టిందో ఇటు దేవనాయకులు అటు రాక్షస నాయకులు అందరూ కూడా ఈ వరమాల మన పడితే మన పడాలని అహమహిమట నేను ఉందంటే నేను ఉందని వీళ్ళందరూ గున్గూడేరు ఆవిడ సో దట్ ఎవడో ఒక మెల్ల వేసేసి వెయ్యిపోతు అలా సిద్ధంగా పట్టుకుని ఉంది ఎవరు మెల్ల వేద్దామా అన్నట్టుగా మనం ఎక్కడో వెనక్కాలి ఉంటే ఉపయోగం అండి కాబట్టి ముందుంటే మనం మెల్ల పడచ్చు అన్నట్టుగా ఇంద్రుడు వరుణుడు అగ్ని వీళ్ళందరూ రాక్షస నాయకులు వీళ్ళందరూ గుమిగూడారు గుమిగూడితే ఆవిడ ఏముందంటే నేను సంపదల రాణిని ఎవడ సంపదలని కామించడో కోరడో వాణ్ణి నేను వరిస్తాను అనేది వీళ్ళందరూ తెల్ల ముఖాలు వేశారు ఎందుకంటే వీళ్ళందరూ సంపదలను వరించి ఆవిడ దగ్గరికి అహమహనకతో ముందుకు వచ్చారు నేను ముందంటే నేను ముందుకు వచ్చాను ఆవిడ వీళ్ళందరికీ చూసింది వీళ్ళందరి ముఖాల్లో ఆ లోభం స్పష్టంగా కనపడుతోంది ఇంద్రుడు వరుణుడు ఈ లోపల ఆవిడ ఏం చేసిందంటే అలా దూరంగా చూసింది వీళ్ళందరి పైన చూస్తే దూరాన క్షీర సముద్రంలో అనంత శయనంపై ఈవిడి వైపు అసలు చూడ కూడా చూడకుండా ఇలా ప్రవచంలో చేపెట్టుకుని ఉన్నాడు విష్ణువు అడిగిందో మహర్షిని ఆయన అలా ఉన్నాడు ఆయనకి నా మీద ఏమీ శ్రద్ధ అని అడిగింది అవును శ్రద్ధ లేదా అక్కర్లేదు నువ్వని చెప్పాడు సరే అయితే నేను ఆయన్నే వరిస్తున్నాను అని వెళ్ళి ఆవిడ ఆయన్ని వరించి అకామినం కాంక్షతే లక్ష్మి లక్ష్మి కామనలేని వాణ్ణి కాంక్షిస్తుంది లక్ష్మి యొక్క లక్షణం అది లక్ష్మి వెంట మీరు పడితే పారిపోతుంది మీరు లక్ష్మిని ఒక దండం పెట్టమ్మా నీ అనుగ్రహం నా చూపించు నేను వెళ్ళి మీ దారిని మీరు వెళ్తూ ఉంటే మీ వెనక్క అది లక్ష్మి యొక్క స్వరూపం లక్ష్మి అంటే ఫలము అర్థం కర్మ ఫలాన్ని త్యాగం చేసేసి నిష్కామ కర్మయోగాన్ని అనుష్ఠిస్తే వాడు అనంత ఫలాన్ని పొందుతాడు ఈ ఈ కర్మఫల అది వస్తుందండి అనంత ఫలం పొందుతారంటే అవి రాకుండా పోతుందా అది వస్తుంది ఎట్ ఆల్సో విల్ కమ్ అది కర్మయోగ మహిమ అయితే కర్మయోగం అంటే ఏమిటి కర్మ మీరు చేస్తున్న కర్మ కంటే భిన్నంగా ఏదైనా ఉంటుందా ఉండదు కర్మయోగం అంటే మీరు చేస్తున్న కర్మ భావన ప్రధానంగా ఉంటుంది కర్మయోగం అంటే భావన కదా యాటిట్యూడినల్ డిఫరెన్స్ నిష్కామంగా చేస్తారు అదే కర్మ చేస్తారు కర్మని మార్చక్కర్లేదు అది చేస్తున్న కర్మనే నిష్కామంగా చేస్తాం అంతేకాని ఈ కర్మ మానేసి మరో కర్మని కాదు ఇందాక నీకు చెప్తున్నదే అది సంసారం గృహస్థాశ్రమ ధర్మాల్ని విడిచిపెట్టి సన్యాసానికి వచ్చి అక్కడ అలా వర్కౌట్ కాదు చేస్తున్న కర్మనే నిష్కామంగా చేయటం ఎప్పుడు భావనికి ఉన్న బలము కర్మకు ఉండదు కర్మని మార్చి ఇంకో కర్మ చేస్తే ఏదో ఉద్ధరింపబడుతుందని ఎన్నడూ భావనే ముఖ్యం సాధారణంగా లోకంలో ఏమనుకుంటారంటే మనం అష్టోత్తరం చేస్తున్నాం కనుక ఈ అష్టోత్తరం విడిచిపెట్టేసి సహస్రనామం చేస్తే మనకి లాభం ఎక్కువ వస్తుంది అంతా కౌంట్ వెయిట్ తోకం అనమాట సో చిన్న తిరుపతి అని ఒకటి ఉండే ఏలూరు దగ్గర చిన్న తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించిన దానికంటే పెద్ద తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శిస్తే పుణ్యం ఎక్కువ ఎందువల్ల అంటే ఇదేమో పది మైళ్ళు ఉంటే అది ఐదు వందల మైళ్ళు ఉంటే అంతా మళ్ళీ రకంగా తోకనే వేస్తుంది అలా ఉండదు భావన ఇప్పుడు వంద రూపాయల నోటు దా ఎంత బరువు ఉంటుంది బరువునా ఉంటుందండి ఉడితే పలసగా ఉఫ్ అంటే ఎగిరిపెట్లా ఉంటుంది దాన్ని మీరు మంట పెట్టారనుకోండి ఎన్ని నీళ్లు కంచుకోవచ్చు చెంచాడు నీళ్ళు కూడా కట్టుకోవడానికి సరిపడతాం దాన్ని మంట పెడితే చెంచాడు నీళ్ళు కూడా మీరు కాచుకోలేరు కానీ దాని విలువ చాలా గొప్ప విలువ ఆ విలువ దానికి ఎక్కడి నుంచి వచ్చిందంటే దాని మీద మొహరు ఉంటుంది గవర్నర్ గారు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గారి మొహరు ఉంటుంది అది దాని విలువ అంతేకాని దాని బరువు లేకపోతే దాని నిడివి ఇంత పొడుక్ కాగితం ఇంత అదో లేకపోతే అది మంట వచ్చి వేడో అదేమీ దాని విలువ కావు దాని విలువల్ల దాని మీద ఉన్న మొహరే అదేవిధంగా కర్మకి విలువ ఎప్పుడు వస్తుందో తెలుసిన కేవలం అబ్సల్యూట్గా ఆన్ ది బేసిస్ ఆఫ్ కర్మ దానికి విలువ రాదు యాజ్ కర్మ దానికి విలువ ఏదో విసరంత విలువ ఉంటుంది పెద్ద విలువ ఉండదు కర్మకి విలువ ఎప్పుడు వస్తుందంటే దాని మీద కర్మయోగము అనే మొహరు మీరు వేసినప్పుడు విలువ వస్తుంది ఈ కర్మను మేము ఈశ్వరార్పణ బుద్ధితో నిష్కామంగా చేస్తున్నాము అనే మొహరు ఆ భావనని మీరు దానికి జోడిస్తే అప్పుడు దానికి విలువ వస్తుంది ఎంత విలువ వస్తుందంటే ఎంత విలువ వస్తుందంటే మీరు ఊహ కూడా చేయలేనంత విలువ వస్తుంది అది నిష్కామ కర్మయోగంలో ఉండే మహిమ కుచేలుడు అటుకులు పట్టుకెళ్ళాడు ముక్కిపోయిన అటుకులు పట్టుకెళ్ళాడు ముక్కిపోయిన అటుకులు అంటే అవి మామూలుగా తింటుంటే అది డజంట్ స్మెల్ నైట్స్ కొంచెం తినడం కష్టం ఒకటి సమయం కూడా ఉంటుంది అలాంటి అటుకులు ఇంకా అట్టగంటే మంచి అటుకులు దొరకకుండా అవి పట్టుకెళ్ళాడు ఒక గుప్పుడు అటుకులు ఆ అటుకుల విలువ ఎంత అంటే ఆ గుప్పుల్లో సగం శ్రీకృష్ణుడు చేతులు పెట్టాడు ఇంకో సగం దట్టబోయేటప్పటికీ రుక్మిణీదేవి వచ్చి అడ్డుపడింది నాకేమని ఎందుకంటే ఆ రెండో సగం కూడా తీసేసుకున్నాడంటే ఆయన మూడో సగం తినేశాడు ఆ ముక్కుపోయి నాటుకుడు అంటే ఇప్పుడు అది చిన్న కారణంగా మొత్తం అష్ట అష్టైశ్వర్యాలు వెళ్ళిపోయాయి కుచారు ఈ రెండో ముద్ద కూడా తినేసేదంటే రెండో గుప్పిడు ఇంకే శ్రీకృష్ణుడి దగ్గర ఇవ్వడానికి ఏం లేదు సర్వసంధులు ఇచ్చేసాడు ఇంకేస్తాడు లక్ష్మీదేవి సర్వసంభవులు అంటే లక్ష్మి ఇచ్చేసాడు ఇంకేస్తాడు ఇంక ఇవ్వడానికి తాను ఉన్నాడు తానాలు ఇచ్చేస్తాడు అంటే తను దాసుడు అయిపోతాడు కుచేరుడికి బలి చక్రవర్తిగా ఏడా లేడా అలాగే అయిపోతాడు కుచేరుడికి కృష్ణుడు దాసుడు అయిపోతే ఆయన దాసుడు అయితే సరిపడదు ఈవిడి దాసుడు వాళ్ళు అవ్వాల్సింది ఈవిడికి ఇక్కడ ఇదంతా ఆయన వెళ్ళిపోతాడు ఆయనకేం పర్వాలేదు భూమి మీద అన్నవాసులు అయితే తక్కుపోతాడు వెళ్ళిపోయి కుచేరుడికి బయట అవుట్ హౌస్లో ఉంటే కుచేరుడికి సేవ చేస్తే బతికేస్తాడు కానీ ఈవిడ ప్రసాదం నిలిపెట్టే అక్కడికి వెళ్ళాల్సి అది ఇష్టం లేక ఇది బ్రాహ్మణి ఇచ్చిన ప్రసాదం అంతా వివేదనిస్తాడు మేన వల్ల మినక్కర్లేదు దాళ్ళే లాగేసుకుని ఒప్పసరు తాను తిని మిగతా వాళ్ళకి ఒప్పసరి పెట్టి ఆ రకంగా పరిస్థితిని కాపాడుతున్నాడు అటుకులు మీరు దేవుడికి బస్తాలు అటుకులు పెట్టి నెప్పిద్దామనుకుంటే అది అంత పొరపాటు వేయగలింక పత్రం పుష్పం ఫలం తోజ ఒకటి వెయ్యి ఒకడు నూట ఎనిమిది చేస్తే నేను వెయ్యి చేస్తా వాడు వెయ్యి చేస్తే నేను లక్ష చేస్తాను లక్షార్థం లక్ష ఏమిటి లక్ష ఓల్డ్ ఫ్యాషన్లో మా చిన్నప్పుడు చేసేవారు లక్ష ఇప్పుడు లక్ష లేదు కోటి కోటి కూడా పాత అయిపోయింది ఇప్పుడు త్రికోటి సహస్ర కోటి కూడా ఉందండి ఇదే బాబోయ్ సహస్ర కోటి యుగధారి నేనమహాని మంత్రం అయితే ఉంది అయ్య సహస్ర కోటి విల్వాత్నా కనపడ్డ కొమ్మలు కూడా విరించేసి లక్ష లక్ష పాత ఓల్డ్ ఫ్యాషన్ కోటి కుంకుమంటేనే ఉంటుంది ఓల్డ్ ఫ్యాషన్ లక్ష పత్రం పుష్పం పత్రాన్ని కాదు పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి భరతర్ష కాబట్టి పరమేశ్వరుణ్ణి మీరు మెటీరియల్ ఎక్కువ ఇచ్చి మెప్పించాలని అసలు ప్రయత్నించడమే దోషం ఆ ప్రయత్నంలోనే ఓ అహంకారమో దోషమో మెప్పించే పద్ధతి ఒక్కటే నిష్కామంగా కర్తృత్వాన్ని సమర్పించి కర్మలను చేయించారు చేస్తున్న కర్మలే చేయటం ఇప్పుడు అష్టోత్తరం చేస్తుంటే అదే అష్టోత్తరం చేయటం ఇప్పుడు గృహస్థ ధర్మాలను ఆచరిస్తుంటే అవే గృహస్థ ధర్మాలను ఆచరించటం కొత్తగా ఏమీ చేయక్కర్లే కేవలం దానికి ఈశ్వరార్పణ బుద్ధి మొహరు ఆ కర్మది పడితే అంటే ఆ కాగితమే వంద రూపాయల విలువ అయిన ఆ పుసరంత కర్మ మహాఫలాన్ని పొందుతుంది శ్రీకృష్ణ తులాధారానికి అర్థం శ్రీకృష్ణుడికి తులాభారం తులాభారం అని చేస్తూ ఉంటారు నన్ను అడిగితే తులాభారం చేసేవాడికి తప్పు చేయించుకున్న వాడికి తప్పు దేహానికి తులాభారం ఏంటండి దేహం అంటే లిటరల్గా తీసుకుని తులాభారం ఏమిటి రూపాయి కష్టంతో వాటితోటి తులాభారం ఏంటి అనవసరం కాదు ఎందుకు ఒక వైపు కూర్చోవడం ఆ దేహాన్ని తూకం ఆ తూకం వేసిన రూపాయలతోటి ఏదో చేయటం అదంతా అనవసరం శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు చేశాడు కాబట్టి మనం కూడా చేసుకోండి శ్రీకృష్ణుడు చేశాడని అయ్యా శ్రీకృష్ణుడు చెప్పింది మనం చేయాలి కానీ చేసింది చేయడం ఏంటి శ్రీకృష్ణుడు చెప్పింది చేయాలి చేసిందని నువ్వు చూసావా ఏవేవో ఉంటాయి అలా స్టోరీల మీద బేస్ అయ్యి ధర్మాన్ని నిర్ధారణ చేయకూడదు ధర్మాన్ని శృతి స్మృతులను బట్టి నిర్ధారణ చేయాలి శ్రీకృష్ణ తులాభారానికి అర్థం ఏంటంటే సత్యభామాదేవి తనకు తనకుండే లౌకిక సంపదని బంగారం ముఖ్యంగా బంగారం ఆవిడ దగ్గర శవంతకమణి మనుగు బంగారాన్ని ఈయనిది అది రోజును అలాగంటే మనుగులు మనుగులు బంగారం ఉంది దగ్గర వజ్రాలు వైడూర్యాలన్నీ శవంతక మహారాజు అసలు ఆయన పేరే శవంతక మహారాజు ఆ మణి పేరే శవంతకం ఆయన పేరు శమంతకం కదా ఏమో నాకు గుర్తులేదు నా కత్రా సార్ సో ఈ బంగారం అంతా పెట్టేసి శ్రీకృష్ణుణ్ణి కొలిచేసి ఆయన విలువా కట్టేసి బంగారం తోటి ఆయన్ని తన అధీనంలో పెట్టేసుకుందామని ఆవిడ ట్రై చేసి ఘోరంగా విఫలమైంది శ్రీకృష్ణుడు దొరకలేదు ఆవిడికి ఆవిడ తుల వేయలేకపోయింది కట్టలేకపోయింది అది దాని అర్థం తులంటే విలువ కట్టడం ఎవరి పర్సన్ హ్యాజ్ ఎ ప్రైజ్ అని అంటారు విన్నారా మాట అంటే ఆ డబ్బు వాడు మహాన్ని వారిస్తే శ్రీకృష్ణుని అలాగ తన వైపు చెప్పేసుకున్నాము చూసింది ఆవిడ చూసి ఘోరంగా ఫెయిల్ అయిపోయింది ఆ ఫెయిల్ అయిపోతే అప్పుడు తులసి రుక్మిణీదేవి వచ్చి ఒక పత్రం పత్రం తులసి తులసి అని ఆ పత్రం వేసింది పత్రంతో ఆయన వెంటనే ఆవిడ స్వాధీనం అయిపోయింది ఈవిడి దగ్గర ఈ సంపదలో లేని మహిమ ఆ పత్రానికి వచ్చింది ఎలా వచ్చింది అంటే భావనని బట్టింది కాబట్టి కర్మయోగము అంటే శ్రీకృష్ణ తులాధారము ఉంటుంది మనం చేస్తున్న పిసరవంత కర్మకి మీరు భావనని నిష్కామంగా భావన చేయాలి చేస్తే అది కర్మయోగం ఆ కర్మయోగము వీళ్ళు నైష్కర్మ్యానికి తీసుకెళ్ళిపోతుంది అని చెప్తున్నారు సో తేషామే ఆరంభాత్ నైష్కర్మ్యమష్ముతే అని అభిప్రాయం కస్మాత్ పునః నైష్కర్మ్యం నాశ్ ఇతే అవును అదేమి నైష్కర్మ్యాన్ని పొందటము అంటే కర్మలని ఆరంభం చేయకపోతే నైష్కర్మ్యం రాకపో రాదు అని అన్నదే కారణం ఏంటి దానికి నైష్కర్మ్యం కావాలంటే కూడా కర్మలని చేస్తూ ఉండాలా అయ్యా అయ్యో చాలా చిత్రంగా ఉండేది అని అన్నది నైష్కర్మ కర్మలు మానేసిస్తే నైష్కర్మ్యం రాదా ఎందుకు రాదు అలా చెప్పడానికి కారణం ఏంటి అంటే అప్పుడు సెకండ్ హాఫ్ నహి సన్యసనాదేవ సిద్ధిం సమధిగక్షతేనే వాక్యం వస్తుంది అందాము నైష్కర్మ్యోపాయవాత్ కర్మారంభస్ సంబంధ భాష్యండి ప్రథమ వాక్యానికి సెకండ్ వాక్యానికి సంబంధం ఈ సంబంధ భాష్యాలు లేకపోతే గీతంతో తీర్థానికి తీర్థం ప్రసాదానికి ప్రసాదం ఏమి కనెక్షన్ ఏమి ఉండదు నైష్కర్మ్యం ఎందుకు రాదు ఎందుకు రాదు తెలుసు నైష్కర్మ్యానికి కర్మలను ఆరంభించుతయే ఉపాయము కనుక తెలిసిందండి నైష్కర్మ్యం సిద్ధించాలంటే కర్మలను ఉపాయం కర్మలను ఆరంభించుటయే కానీ కర్మలను అంటే మాత్రం మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి కర్మశబ్దాన్ని కర్మలను ఆరంభించమన్నారు కదా అని మొదలుపెట్టి దీంతో నాకు అలా కాదు లేకపోతే పిక్ పాకెటింగ్ అధర్మానికి దృష్టాంత కర్మలను ఆరంభించమన్నారు కదా ఆరంభిస్తేనే నైశ్వర్యం వస్తుందన్నారు కదా నేనేమో ఈ కామ్య కర్మని చేస్తాను అప్పుడు అది కాదు కర్మశబ్దానికి అర్థం అది కాదు వెరీ స్పెసిఫిక్ మీనింగ్ కర్మ సెకండ్ ఛాప్టర్ అయిపోయింది ఆల్రెడీ ఎంటైర్ స్పిరిట్ ఆఫ్ సెకండ్ ఛాప్టర్ ఆ కర్మ పదంలో ఉంది కర్మ అంటే నిష్కామంగా దేనిని అనుష్ఠిస్తే అంతఃకరణ శుద్ధి కలుగుతుందో అటువంటి కర్మ అంటే నిత్యకర్మనర్థం అటువంటి కర్మలను మానేస్తే నైష్కర్మయం ఎందుకు రాదు ఎందుకు రాదు ఏంటి అటువంటి కర్మలను అనుష్ఠించటం నైష్కర్మీయ సిద్ధికి ఉపాయం మీరు ఉపాయాన్ని తోసిపారేస్తే లక్ష్యం ఎక్కడ చేరుకుంటారు చేరుకోలేరు ఆ మాట ఏంటంటే నహి ఉపాయమంతరేనా ఉపేయప్రాప్తిరస్తి ఉపేయము అంటే చేరుకోవాల్సిన లక్ష్యం ఉపాయం అంటే చేరుకునే మార్గం సాధనం ఉపాయం అంతరేనా అంతరేనా అంటే అర్థం ఉపాయం లేకుండా ఉపేయాన్ని చేరుకోవటం నాస్తి కుదరదు కాబట్టి ఉపాయం పట్టుకుంటే ఉపేయాన్ని చేరుకుంటాం రైలు ఎక్కితే వెదవాడ వెళ్తారు రైలు ఎక్కకుండా నేను సికింద్రాబాద్ స్టేషన్ లోనే కూర్చుంటాను అంటే వెదవాడ వెళ్తారు ఉపాయాన్ని పట్టుకుంటే ఉపయోగాన్ని చేరుకుంటారు కర్మయోగోపాయ అలాగే ఉందా అంటే కరెక్ట్ అది కరెక్ట్ కర్మయోగోపాయత్వం నైష్కర్మ్యలక్షణ జ్ఞానయోగ్రాహచ ప్రతిపాదనాత్ అలాగే ఉందా అయితే త్వశ్యాని ఉండాలి ఉండాలి ప్రతిపాదనాత్ ఉంది కాబట్టి కర్మయోగోపాయత్వ ప్రతిపాదనాత్ ఎందుకంటే కర్మయోగము ఉపాయము అని శాస్త్రం బోధిస్తోంది ఉపేయము అంటే లక్ష్యం ఇది ఉపాయం అయితే లక్ష్యం ఏమిటి నైష్కర్మ లక్ష్యం నిష్క్రియ ఆత్మ స్వరూపం లక్ష్యం ఉపాయం ఏమిటి కర్మయోగం ఏమిటి అని శాస్త్రం బోధిస్తోంది ఎక్కడ బోధిస్తున్నారండి ఇహ ఇక్కడ ఈ గీతలో బోధిస్తున్నారు ఇంకా ఎక్కడ బోధిస్తున్నారు శృతి బోధిస్తున్నారు వేదంలో అంటే కాబట్టి నైష్కర్మ్యమన్నా జ్ఞానయోగమన్నా ఒకటే నైష్కర్మ్య లక్షణస్య జ్ఞానయోగస్య జ్ఞానయోగ నిష్ట అన్నా నైష్కర్మ్యమన్నా ఒకటే నిష్క్రియ ఆత్మస్వరూపంగా ఉండడము అని అర్థం నైష్కర్మ్యం అంటే నైష్కర్మ్యము అనే జ్ఞానయోగము దాన్ని పొందాలి అంటే దానికి కర్మయోగమే ఉపాయము అని శృతిలో చెప్పారు ఇక్కడ చెప్తున్నారు కుర్వన్నే వేహకర్మ అని జిజీ విషేచ్చత గుంసమాహ అని ఇషవస్య శృతి చెప్తాం గీతలో ఎలాగో చెప్తున్నాడు కాబట్టి నైష్కర్మ్య సిద్ధి లక్ష్యము కర్మలమి చేయుత నిష్కామ కర్మయోగానుష్ఠానము ఉపాయము ఈ ఉపాయాన్ని పట్టుకుంటే ఆ లక్ష్యాన్ని చేసుకుంటాడు ఈ ఉపాయాన్ని పట్టడం వారైతే అనుకోండి మీకు ఆ లక్ష్యం దొరకదు అని సెకండ్ హాఫ్ లో చెప్తున్నారు అమ్మ సెకండ్ హాఫ్ లో అసంజ శ్రుతౌ తావత్ ప్రకృత్యాత్మలక వేదస్ వేదనోపాయ తమేతం వేదానువచన బ్రాహ్మణా వివిశంది యజ్ఞేనే కర్మయోగస్ జ్ఞానయోగోపాయత్వం ప్రతిపాదితం వేదస్యా కాదు వేద్యస్యా అని ఉండాలి వేద్యస్య వేద్యస్యా అదే ఏమంటే ఇక్కడ చెప్తున్నారు స్పష్టంగా తెలుస్తోంది ఇక్కడే చెప్తున్నారు ఈ శ్లోకంలోనే గీతలో చెప్పారు కర్మయోగము జ్ఞానయోగానికి ఉపాయము అని వేదల్లో అది కొటేషన్ ఏమైనా ఇవ్వగలుగుతారా ఎందుకంటే వేదం పరమ ప్రమాణం కదా అంటే చెప్తున్నారు శృతౌ ఇక్కడైతే తెలుస్తున్నాం శృతౌ తావత శృతిలో ఎక్కడ చెప్పారంటే ఆ మంత్రం ఉంది దానికి ఎక్కడ కొటేషన్ అది బృహదారంభిల్లో ఉన్నది ఫోర్త్ అధ్యాయంలో వస్తుంది సో బృహదారంభిల్లో ఉంది సాధారణంగా ఈ వాక్యాలన్నీ బృహదార్మిక నుంచే వస్తాయి మోస్ట్లీ అక్కడ శృతవు తాగత ఆ దృదారణ యొక్క శృతిలో టాపిక్ ఏమిటో తెలుసినా ప్రకృతం ప్రకృతం అంటే ఈ కొటేషన్కున్న టాపిక్ టాపిక్తో పాటు కొటేషన్ చూసుకోవాలి కదా ఆ టాపిక్ ఏమిటంటే ఆత్మలోకము ట్రాప్ టాపిక్ ఆత్మలోకస్య ఇప్పుడు చూడండి స్వర్గలోకం స్వర్గంలోకం ఇహలోకం పరలోకం ఇహలోకం ఎక్కడుంది బయట ఉంది అనాత్మ పరలోకం ఎక్కడుంది అది బయట ఉంది అనాత్మ ఇహలోక మరలోకాలు అనాత్మలోకాల ఆత్మ లోకం కాదండి ఆత్మ ఆత్మే కానీ ఈ లోకాల వరసలో వచ్చింది కాబట్టి దాన్ని కూడా లోకం అన్నారు ఆత్మలోకం ఆత్మైవ లోక ఆత్మ అనే లోకం కావాలి అయ్యా మీకే లోకం కావాలని స్వర్గలోకం కావాలి వీరికేం కావాలి స్వర్గం మాట చూడొచ్చు ఇహలోకంలో ఆయుష్యం కావాలి డబ్బు కావాలి దర్శనం కావాలి మరొక ఇహలోక ఒకరు ఇహలోకం కోసం కష్టపడుతూ ఉంటారు ఇంకొకరు పరలోకం కూడా కష్టపడుతూ ఉంటారు ఈ జ్ఞాని ఆత్మలోకాన్ని అపేక్షిస్తాయి ఆత్మలోకము ప్రకృతము ఆత్మలోకాన్ని ప్రయాణం చేసి చేరుకోరు యుహలోకాన్ని కష్టపడి సంపాదించుకోవాలి స్వర్గలోకాన్ని ప్రయాణం చేసి చేరుకోవాలి మరణించిన తర్వాత ఆత్మలోకాన్ని ఎలా చేరుకుంటారు జ్ఞానం ద్వారా తెలుసుకుంటుంది వేద్యస్య ఆత్మలోకం వేద్యం అది ద్వారా పొందేదే గాని ప్రయాణం చేసి పొందేది కాదు అటువంటి వేద్యమైన ఆత్మలోకం సరే అయితే మరి తెలుసుకుందాము తెలు వేదనము అంటే తెలుసుకుందాం తెలుసుకోవడానికి ఉపాయం కావాలి ఇప్పుడు తెలుసుకోవడానికి ఉపాయం అవసరం ఆ ఏమిటి ఉపాయము అని అక్కడ ప్రసక్తి వస్తే అప్పుడు వాక్యం వచ్చింది ఏమిటంటే ఆ వాక్యం సమేతం వివిధిషంతి ఆ ఈ ఆత్మలోకాన్ని తెలుసుకొన గోరుతారు వేదితం ఇచ్చంతి తెలుసుకొన గోరుతారు అంటే ఆత్మలోకాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు అని అభిప్రాయం ఎవళ్ళండి ఎవళ్ళు తెలుసుకొన గోరుతారు బ్రాహ్మణా వివిధిషంతి బ్రహ్మవేత్తలు అంటే వేదము యొక్క తాత్పర్యం తెలిసిన మహాత్ములు వివిధిషంతి తెలుసుకొన గోరుతారు దేని ద్వారా తెలుసుకొనగోరుతారు వేదానువచనైన వేదమును అధ్యయనం చేయటం ద్వారా తెలుసుకొనగోరుతారు ఉంది వేదానువచనైన వేదం చెప్పిన ఉపాయాన్ని బట్టి వీళ్ళు తెలుసుకొనగోరుతారు ఏమిటా ఉపాయం యజ్ఞేన దానేన తపస ఈ మూడు యజ్ఞము దానము తపస్సు ఈ మూడు చేయాలి అంటే ఎటువంటి యజ్ఞము నిష్కామంగా చేయాలి యజ్ఞం అంటే కర్మ అండి ఎటువంటి దానము నిష్కామంగా చేయాలి యజ్ఞశ్దానికి చాలా విస్తృతమైన అర్థం ఉంటుంది యజ్ఞము నిప్పును వియించి హోమం చేయటం అది యజ్ఞం అది యజ్ఞమే కానీ అంతకంటే విస్తృతమైన అర్థం యజ్ఞానికి ఉన్నది నాలుగో అధ్యాయంలో వస్తుంది చాలా విస్తారమైన అర్థం మీరు ఈశ్వరార్పణ బుద్ధితో చేసి ప్రతి కర్మా యజ్ఞం అయిపోతుంది చూస్తాము సో ఈశ్వరుడికి నేను అర్పిస్తున్నాను అని సూర్యుడికి దన్నం పెట్టాననుకోండి యజ్ఞం సో ఆ విధంగా యజ్ఞాన్ని చేయాలి దానం చేయాలి దానం ఎలా చేయమన్నారంటే గుప్తంగా చేయమని పాత్రను చూసి చేయమని చేసినట్టు చే ఎవరికి తెలియకుండా చేయమని దా ప్రతిగ్రహీతని కూడా కాపాడి ఇట్లా చేయమని ఇలాగ అనేక చెప్తాను దానం దగ్గర చాలా సమాచారం ఉంది నేను ఏదో భాగవతం చూస్తున్నా తొమ్మిదో స్తంభం అక్కడ అంబరీషోపాఖ్యానంలో ఈ ప్రసంగం అంతా వంశధరాచార్యుడు రాస్తాడు ఏదైనా తీర్థంలో దానం చేయమన్నాడు తీర్థంలో దానం ఎలా చేయమన్నాడంటే స్నానం చేసి చేతిలోకి నీళ్లు తీసుకుని నేను ఫలానా వ్యక్తికి ఈ ఈ సొమ్ము లేకపోతే ఈ బంగారం లేకపోతే ఈ గోవు నేను ఇస్తున్నాను అని ఆ నీళ్ళు అక్కడికి దానం అయిపోయింది నువ్వు ఇంటికి వచ్చాయి గుట్టుకప్పుడు కాకుండా ఆ ఫలానా వ్యక్తి కబుర్కొచ్చేసి అయ్యా నేను తీర్థంలో నేను ఒక దానం చేసుకున్నాను ఆ దానంగా ఈ గోమునో ఈ ధనాన్నో మీకు ఇవ్వాలని నేను సంకల్పించుకున్నాను అది మీకు పంపించేస్తున్నాను కాబట్టి మీరు తీసుకోండి నన్నుకు ప్రార్థన చేయండి నువ్వు కబురు పెట్టేసి ఆ వస్తువు ఆయన ఇంటికి పంపించాడు ఇలా దానం చేస్తే ఇంత మహాఫలం ఇదే ఇంకొకటి లేదు అని అక్కడ అంబరీషోపాఖ్యానంలో స్మృతి వాక్యాలను కోర్టు చేస్తారు అసలు చూడండి దాని స్పిరిట్ ఎంత దానం యొక్క స్పిరిట్ ఎంత బాగుంటుంది దానం అంటే మామూలుగా ఈ మధ్యకాలంలో ఎలా చేస్తారు ఇదో పద్ధతి దానికి ఆపోజిట్ రోడ్డు మీద చేస్తారు ఇంట్లో చేయరు ఇంట్లో చేస్తే వాళ్ళకే కనపడదు రోడ్డు మీద చేస్తే అందరికీ కనపడుతుంది మైకు పెట్టి ఆ దాన మంత్రాలని బాగా మైకులో వినిపించి సో రోడ్డు మీద అందరినీ జనాన్ని పోగేసి ఈ దానం పుచ్చుకుని వాడు బిడియపడి వాడు బిడియపడే స్వభావం గలవాడైతే వాడు ఎంత అందరాస్తి అయిపోతాడంటే ఇవ్వడం లోంగ్లో అలవాటు పడిపోతే వాడికి బిడియబడిపోయి ఊరంతా తెలిసేట్లాగా పుణ్యమహ సంప్రదే నమమా అని నీళ్లు అక్షతలు ఇంకా ఏదైనా ఉంటే వాడి చేతిలో వదిలిపెట్టి ఎందుకంటే పుణ్యం అకౌంట్లో సరిగ్గా పడుతుందో పడదాం ఇప్పుడు బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేస్తే ఆ రిసీట్ ఉండాలి చలానా ఉండాలి పాస్బుక్ ఉండాలి దాంట్లో స్టాంప్ ఉండాలి సంతకం ఉండాలి ఇవన్నీ ఉంటే వండు అలాగే ఇక్కడ కూడా నీళ్ళు వదిలిపెట్టాలి అక్షతలు వదిలిపెట్టాలి మరొకటి వదిలిపెట్టాలి ఆయన నెక్కి మీద వేయాలి ఆయన మళ్ళీ మన నెచ్చ వేయాలి మొత్తం సిస్టమాటిక్గా ఈ చేసిన దానం యొక్క ఫలం ఖాయంగా మనకు వచ్చేసింది అని పక్కా చేసుకుని అప్పులు లోపలికి వెళ్తాం ఇదో పద్ధతి ఇంకో పద్ధతి ఇందాక నేను అక్కడ ప్రతిగ్రహీత కూడా రక్షింపబడతాడు రక్షించడం అంటే హీ విల్ బీ సేఫ్ గార్డెడ్ తర్వాత ప్రతిగ్రహీతకి దోషం ఉండదన్నారు దానం తీసుకుంటే ఏదో గొప్ప గొప్ప దోషం ఉంటుందని ఏమో మాట్లాడాలి ఈ స్మృతి గ్రంథాలు ఇలాగే ఉంటాయి ఈ స్మృతిలో పరస్పర విరోహాలు మనకు కనపడతాయి ఓ పక్కన ఏమంటాడంటే దానం చేస్తే పుణ్యం వస్తుంది దానం చేయాలి అంటాడు దాని పక్కనే ఉంటుందంటే ఎవడైతే ప్రతిగ్రహం చేస్తాడో వాడికి పాపం వస్తుంది అని ఉంటుంది ఇప్పుడు దానం ఎలా సంభవం అవుతుంది వీడికి పాపం ఆ వాక్యం వాడు సీరియస్గా తీసుకుంటే వాడికి పాపం వచ్చేస్తే మరి తీసుకునే ఎవరో లేకపోతే దానం ఎవరు చేస్తాడు ఎలా చేస్తాడు ఇలాగే కన్ఫ్యూజింగ్గా ఉంటుంది అంటే ఆ పాపాన్ని పోగొట్టుకుని వాడు గాయత్రి జపం చేయాలి మళ్ళీ దానికి పరిహారం మొత్తానికి ఎత్తి పెట్టి నువ్వు కడుక్కోవాలి చెప్పినట్టే అయింది కానీ వాళ్ళు ఏమి రక్షించినట్టయింది ఏం రక్షించినట్టు కాలేదు ఇప్పుడు నేను చెప్పిన ఉపాయం నేను చెప్పిందంటే నా సొంతమే కాదు ఈ ఉపాయం చాలా బాగుంది ఇట్ హ్యాస్ క్యాప్చర్డ్ ద స్పిరిట్ ఆఫ్ దాన అటువంటి దానాన్ని చేయాలి నిష్కామంగా చేయాలి ఏదో ముందే లిస్ట్ వేసుకోవటం వైతరిణి నవేన ఒకటి ఉంటుంది దాన్ని దాటడానికి దానం చేస్తున్నాను అని ముందే ఒక వైతరుణి నదిని ఊహించుకోవడం ఆ వైకరుణ నదిలో మన మాంసం ఉంటుంది రక్తం ఉంటుంది ఎముకలు ఉంటాయని అలాగా దాన్ని ఆ వర్ణలు వినేప్పటికీ వీడికి అంతకుముందు రేపు చేస్తుంటే అది వానుకైపోవాల్సిందండి అలాగే వర్ణం చేసేయటం ఈ నది నీకు అడ్డు ప్రయాణం చేస్తుంటే స్వర్గానికి వెళ్ళి ప్రయాణంలో దారిలో ఈ మురిక్కల వడ్డొస్తుంది ఈ మురిక్కాలలో దాటాలి దాటాలి అంటే ఆవు తోక పట్టుకు దాటాలి అక్కడ ఆవు ఎక్కడి నుంచి వస్తుంది కాబట్టి ఇక్కడ వీడు గోదానం చేస్తే అక్కడ ఆవు ఆ తోక పట్టుకుంటే నేను దాటి ఇలాగే కలెక్షన్ పెడితే ఇక్కడ వీడు అడుగో ఆవు తోక పట్టుకు దాటుతుంది ఆ దాటుతాడు దాటు నేను దాటాలి లేకపోతే వాడు దాటుతాడు అని వీడు ఆ గోదానం చేస్తాడు అంత భయం భయంగా కామన కామనగా అంత కామన కొంత ఫిఫ్టీ పర్సెంట్ కామనా ఫిఫ్టీ పర్సెంట్ భయం అలా కాకూడదండి దానం అలాంటి దానం కాదు నిష్కామంగా వైద్యులు నేను అది మాట తర్వాత చూద్దాం పరమేశ్వరుడు మనం చేసిన దానం వల్ల మనం దాటేస్తాం ఆయన్ని అది కూడా అహంకారం నా సాధన యొక్క బలంతో నేను స్వర్గానికి వెళ్ళిపోతానంటే అది అహంకారం పరమేశ్వరుడు దాటిస్తాడు వైకరిని అయినది ఏమిటంటే మనకున్న భయమే వైఖరిని మనకున్న కామనలే వైఖరిని మనకున్న అహంకారమే వైఖరిని కాబట్టి వీటిని అన్నింటినీ కూడా నేను పరమేశ్వరుడికి సమర్పించేస్తున్నాను దానం చేయడానికి నాదంతా ఒకటి ఉంటేగా దానం చేయడానికి అంతా ఈశ్వరుడిదే ఏదో నిమిత్త మాత్రం భరో సవ్య సాక్షని నేను నిమిత్త మాత్రంగా నా చేతిలో ఉన్నది వారి చేతిలో భావిస్తున్నాను అయ్యా ఇది నాది కాదు మీరీ కాదు నా మీ చేతిలోకి వచ్చింది మీరు తీసుకుని ప్రార్థన చేయండి అని ఒక దండం పెట్టుకునే దాని నా తపస ఉపవాసము ఇత్యాది తపస్సు చేయాలి ఏదో కొంత తపస్సు చేయాలి జన్మానికి శివరాత్రి అంటారు ఏదో శివరాత్రి ఉపవాసం ఏదో కొంత తపస్సు చేసుకోవాలి చేసి దాన్ని కూడా పరమేశ్వరార్పణ బుద్ధితో చేయాలి ఇలా అంటే కర్మ చేయాలి అని అర్థం యజ్ఞదాన తపకర్మ న త్యాజ్యం కావ్యమేవ త అని కర్మ గృహస్థులకు వాన ప్రస్తులకు బ్రహ్మచారులకి అలాగే చెప్పారు అందరికీ కట్టగట్టు ఇంకా శంకరాచార్య కూడా చేయాలని మీరు అలాంటి లెక్క కాదు ఇది కేవలము ఉపాయంగా చేయాలని చెప్పారు సర్వసంగ పరిత్యాది జయకర్మ ఉండదు ఇందే సందర్భంలో మటుకు చేసుకోవాలి అని శృతి కూడా చెప్తోంది ఇత్యాదిన కర్మయోగస్ జ్ఞానయోగోపాయత్వం ప్రతిపాదితం కాబట్టి ఈ వాక్యము సమేతం వేదానువచనైన బ్రాహ్మణా వివిధషంతి యజ్ఞాన దానేన తపస అనాశకేన అనవ మాట ఉంది అక్కడ వ్యవహారంగంలో అది ఇక్కడ ఇవ్వలేదు అక్కడికి ఆ సెంటెన్స్ పూర్తవుతుంది అనాశకేన అనాశకం నీకుండే మూలము నాశనం కాకుండా చూసుకోవాలి యజ్ఞం చేయమన్నారు కదా కొన్ని నెల రోజులు యజ్ఞం చేసి రోగం వచ్చి మంతం పట్టి అనారోగ్యం పాలై హాస్పిటల్ పాలయ్యి ఇట్లా చేయకూడదు దానం చేయమన్నారు కదా అని మొత్తం అంతా చేసి మొన్నడు ప్రతిగ్రహీతలు క్యూలో నిలబడి ఎవరైనా నాకు ఇవ్వండి అనే అలా దానం చేయకూడదు ఈ పొజిషన్కి భంగం లేని దానం చేయాలి రేపు కూడా మళ్ళీ దానం చేయగలగాలి జీవించున్నంత కాలం దానం చేయగలగాలి అలా దానం అంటే మన స్థితిని కాపాడుకుంటూ దానం చేయాలి తపస్సు చేయమన్నారు కదా అని తిండి రిపడలు మానేసి బొక్క చిక్కిపోయి ప్రేగు మాడిపోయి ఇంకా తింటే ఆరాగమైన స్థితి వచ్చి ఇట్లా ఉపవాసాలు చేయకూడదు చేశా రక్షించుకోవాలి ఆరోగ్యాలు రక్షించుకుంటూ ఉపవాసం చేయాలి ఇప్పుడు ఏకాదశి త్రయోదశి శనివారం ఉపవాసం చేసి అలవాటు ఉందనుకోండి అప్పటికి ఏమైపోతున్నటువంటి శనివారం కాదు సోమవారం ఉపవాసం చేసి అలవాటు ఉందనుకోండి శుక్రవారం ఉపవాసం శనివారం ఉపవాసం ఆదివారం ఎప్పుడు ఇంకా భోజనం అలా అయిపోకూడదు కాబట్టి అనాశకైనా మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ యజ్ఞం చేయాలి దానం చేయాలి తపస్సు చేయాలి చూడండి శృతి ఎంత కరుణతో చెప్పినా చూడండి కాపాడుకుంటూనే చేయాలి అంతేగానే సోలాలు పొడి లేకపోతే తిరిగి పదిహేను మానేసి అలాంటి పిచ్చి చేయకూడదు నిష్కామంగా చేయాలి ఇందాక నేను చెప్పాను చూడండి సకామంగా భగవద్గీత అది చదివి చదివి చదివి ఏమైపోతుందో చెప్పమంటారా కామన్ అంటే కోపం వచ్చేట్లుగా చికా కలుగుతుంది కామనతో కర్మ చేసేదంటే అది చికా కనిపిస్తుంది ఎంత చికా కనిపిస్తుందంటే భోజనం చేద్దామంటే అరిటాకులో భోజనం చేద్దామంటే దాని నిండా మట్టి ఉందనుకోండి ఎలా ఎలా అనిపిస్తుందో అలా అనిపిస్తుంది ఆ దోషం కనపడుతూ ఉంటుంది ఆ స్థితికి తీసుకెళ్ళిపోవాలి అప్పుడు అంతఃకరణం బాగా శుద్ధమవుతుంది అది సన్యాసస్తు మహాబాహో మీరు జ్ఞానం కావాలంటే కర్మయోగం చేసి తీరాలండి కర్మయోగం చేయకుండా నేను సర్వసంగ పరిత్యాగం చేస్తానంటే కష్టం అదే అయోగత కర్మయోగం లేకుండా సన్యాసాన్ని సంపాదించటం చాలా కష్టము అని చెప్పేది ఇక్కడ ఐదో ధ్యానము చెప్పబోతున్నాడు కాబట్టి కర్మయోగాన్ని జ్ఞానయోగోపాయంగా గీతలో చెప్పాడు యోగి నకర్మ కు సంగత్మశుద్ధయే యోగిన అంటే కర్మిణ అంటే కర్మ నిత్య కర్మానుష్ఠానం చేసేటువంటి జ్ఞా కర్మనిష్ట గలవారు యోగ కర్మయోగనిష్ఠులు వాళ్ళు కర్మ కొంతే కర్మ చేస్తారు కర్మ మానేరు దేనికోసం కర్మ అండి ఆత్మశుద్ధయే అంతఃకరణ శుద్ధి కోసం చేస్తారు నిష్కామన కోసం చేయరు కామన కోసం చేసేదంటే అంతఃకరణలో కామన పెరిగి దోషం పెరుగుతుంది తప్పిస్తే దోషం తగ్గదు అంతఃకరణ శుద్ధి కోసం కర్మ చేస్తారు అది కూడా ఎలా చేస్తారో తెలుసిన సంగం తత్వ కర్మను చేసేవాడను నేనే అనే కర్తృత్వాసక్తి లేకుండా కర్మ ఈ ఈ కర్మనే చేసి తీరాలి అనే కర్మాసక్తి లేకుండా చేస్తారు అంతేకాని ఆసక్తి పెట్టుకోవాలి సో ఇప్పుడు పద్మాలు ఉన్నాయి పద్మాలని సమర్పిద్దాము ఈశ్వరుడికి అని వెళ్ళాడు వెళ్తే ఆ పద్మాలు ఎవరిలో కోసుకుంటున్నారు వాళ్ళ మీద పడి దక్కేసి వాళ్ళని తరివేసి ఆ పద్మాలు వీడియో అలా ఆ సంఘం అది కర్మాసక్తి ఇలాంటి ఆసక్తి ఉండకూడదు ఆ పొడలే తీసుకొని తను ఏదో ఇంకో పువ్వు ఏదో కోసుకొచ్చి ఈశ్వరుడికి కర్మ చేస్తాడు కానీ ఆసక్తి లేకుండా చేసేవాడు నేనే అనే అహంకారం లేకుండా చేస్తారు సో సైదం చెక్వా కర్మ కురువంటి కర్మ చేస్తారు అందుకని కర్మమానిస్తే అంతఃకర్మ శుద్ధిను జ్ఞానయోగ నిష్ట ఇక్కడి నుంచి వస్తాయి అని ఇక్కడే చెప్పారు ఇంకా ఏం చెప్పారంటే యజ్ఞోదానంత పశ్చైవ పావనాని మనీషిణా ఇత్యాదీని ప్రతిపాద్యతి శ్రీకృష్ణుడు ఇంకా బాగా వివరంగా చెప్తాడు రాబోయే అధ్యాయాల్లో యజ్ఞము దానము తపస్సు నిష్కామంగా చేస్తే మానవుల్ని ఇవి శుద్ధి చేస్తాయి పావన అని అంతేగా నీకు డబ్బిస్తాయి లేకపోతే మేము స్వర్గం ఇస్తాయి అని చెప్పట్లేదు పావన అని పవిత్రం చేస్తాయి పావకహ అగ్నికి పావకహ అని పేరు పవిత్రం చేస్తారు అంటే ఇంక్యూర్ ఉన్న గోల్డ్ అగ్నిలో వేస్తే శుద్ధం అవుతుంది అదేవిధంగా నిష్కామ కర్మ యోగం చేసినట్లయితే అంతఃకరణం శుద్ధం అవుతుంది అని ఎప్పుడూ కూడా కామ్యకర్మల్ని ప్రమోట్ చేయకూడదు ఒకవేళ ప్రమోట్ చేయాల్సి వస్తే పురోహితులు అలాంటి వాళ్ళు ఉంటారు కదా కామ్యకర్మానుష్ఠానం పురోహితులు ప్రమోట్ చేస్తారు తప్పే వాళ్ళ యొక్క వృత్తిది కామ్యకర్మానుష్ఠానం కామ్యకర్మలు అందరూ మానేసారనుకోండి పురోహితులుగా అసలు ఇంత పౌరోహితులేకుండా అయిపోతుంది పురోహితులు కామ్యకర్మల్ని ప్రమోట్ చేస్తారు ఇచ్చేసుకోండి చేసుకోండి అది ఫేరినారు సన్యాసులు కామ్యకర్మల్ని ప్రమోట్ చేయకూడదు సన్యాసులు నిష్ఠామ కర్మలే ప్రమోట్ చేయాలి కానీ మీకందరికీ ఏ కోరికలు ఉన్నాయో చెప్పండి మిస్టు రాసివ్వండి నేను కానీ నేను ఇక్కడ యజ్ఞం చేస్తాను మీ అందరి పేర్ల మీద మీ కోరికల పేరుతో ఇలా మొదలు పెట్టకూడదు చాలా తప్పదు దాని వల్ల ఏమవుతుందంటే ప్రజల్ని మిస్లీడ్ చేసినట్టు అలాంటి పని పురోహితులు చేయొచ్చు గుడికి వెళ్తే పురోహితులు అలాంటివి చేస్తాడు ఫేరు నాకు సన్యాసులు విన్నాడు సన్యాసి అంటే నేను నువ్వు నిష్కామంగా కర్మం చేసుకో అని కర్మయోగాన్ని మనం ప్రమోట్ చేయాలి ఓం పూర్ణమద పూర్ణమదం పూర్ణా పూర్ణముద్యే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమే వామశిష్యే శాంతిశాంతిశాంతి హరి ఓం శ్రీగురుభ్యో నమ హరి ఓం తత్స శ్రీకృష్ణాపణమూ రేపటి గురించి చిన్న అనౌన్స్మెంట్